్రహ్మణిదసాదనం శ్రీమహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపే గురు పరపరాలాభసంతు వన్వా విము సమస్సిద్ధావసిద్ధాపి నిబ్య ఇతర వర్షగా ఐదు శ్లోకాలు ఉన్నాయి కర్మణ్యకర్మయస్పశ్చేత మొదటిది నిరాశీర్యత చిత్తాత్మ కాదు ఎష్ సర్వే సమారంభ రెండవది చట్వా కర్మఫలాసంగం మూడు నిరాశీర్యత చిత్తాత్మ నాలుగు యుదృష్ రాహుసంతు ఐదు గతసంగు ముక్త ఆరు ఆరు శ్లోకాలు కర్మణ్యకర్మయస్పశ్చేటు తర్వాత ఒక ఐదు శ్లోకాలు వీటి అన్నింటి యొక్క చిండీకృత సారమేమంటే ఇది అన్ని ఐదు శ్లోకాల యొక్క సారం ఏంటంటే ఆత్మకర్త భోక్త కాదు అనేది సార్ అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపాన్ని చెప్పే శ్లోకాలు వ్యక్తులు వారి వారి ఉన్నతిలో మెచ్యూరిటీ మనఃపరిపక్వత అనే విషయంలో వేరువేరు స్థాయిలలో ఉంటారు ఆ వేరువేరు స్థాయిలలో ఉండే వ్యక్తులకి ఈ వేరువేరు శ్లోకాలు అన్వయిస్తాయి విజయత ఈ ఆరు శ్లోకాలకి చక్కటి అవతారికలు ఉన్నాయి చందరుల యొక్క అవతారికలు అవతారికల్ని మనసులో పెట్టుకుని వాటిని అన్వయించాలి అవతారిక లేకపోతే శ్లోకాలు అన్వయించవరు అంటే వాటికి ఏకవాక్యత కుదరదు దేనికి అది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలో ఉండిపోతాయి సో మొదటి శ్లోకం కర్మణ్యకర్మయత్ చేతి సిద్ధాంతం రెండవ శ్లోకం ఎస్ సర్వే సమారంభా స్ పండితం విదు సమాహు పండితం బుధా స్థుతి అంటే ఆ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తియే జ్ఞాని వాడే పొందుతుడు అని స్థితి మూడో శ్లోకంలో ఒక విశిష్టమైన స్థితిలో వారు గృహస్థగా ఉంటూ జ్ఞానాన్ని సంపాదించాడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు అయినా కూడా ప్రారంభ కర్మ విషయాలు సన్యాస స్వీకారం చేయకుండా గృహస్థగానే కంటిన్యూ అయిపోతాడు అయినా కూడా కర్మ వాడిని బంధించదు జనకాటుడు అది శ్లోకం నాలుగో శ్లోకంలో వీరు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాస స్వీకారం చేసేసి కేవలము శరీర కోసమని కర్మను చేస్తూ ఉంటాడే అటువంటి వాడు కుర్వల్నకి పొర్వల్న ఆయన చేసేటువంటి కర్మ ధర్మాధర్మ రూపమైన కర్మ పుణ్యపాపములను కలిగించుట బంధించుట అనేది ఉండదు అని నాలుగో శ్లోకంలో చెప్పారు ఇప్పుడు తర్వాతి శ్లోకం ఎదురు చాలా సంతోష అని చెప్తున్నారు ఇది ఎవరి కోసం చెప్తున్నారంటే చూడండి గృహస్థగా ఉంటూ సన్యాసం తీసుకోకుండా ఆ అసమైన కర్మఫలా కర్మని చేసేటువంటి వాడి గురించి ఏ శ్లోకంలో చెప్పారు సో నిరాశీర్ యతృత్తాత్మ దాని నుండి శ్లోకంలో చెప్పారు చెక్లా కర్మఫలాత్సంగం అనే శ్లోకంలో నిరాశీర్ యతృత్తాత్మ అన్నది సర్వసంగ పరిత్యాగిన యతి గురించి చెప్పారు ఆ యతి గురించే చెప్తున్నారు కంటిన్యూస్ ఈ శ్లోకంలో మీరు అవతారాన్ని చూస్తే తెలుస్తుంది శారీరము కేవలం కర్మ అని చెప్పారు కేవలము శరీర స్థితికి అవసరమైన కర్మని మాత్రమే చేస్తారు అని చెప్పారు కదా మరి ఆ కర్మని కూడా చెత్త సర్వపరిగ్రహ అని చెప్పారు పరిగ్రహమునంత విడిచిపెట్టేసి పరిగ్రహం అంటే ఉడికే ధనము ముందు ధనాన్ని పోగేది ఈ పోగేసిన ధనాన్ని ఏం చేయాలో అర్థం కాక కనకము అంటే బంగారం వస్తువు వాహనము ఇంకా ఆదిశుబ్దం చేత ఎవేవో పోయి సో ఒక ఇల్లు చాలుగా మనిషి ఒక ఇల్లున్నవాడు రెండు ఇల్లు పోగేస్తారు రెండు ఉన్నవాడు మూడు పోగేస్తారు ఏదో పోగేస్తూ ఉంటాయి సో బాంబేలో పెద్ద భవనంలో ఉన్న ఆయన న్యూయార్క్ మన హాటంలో ఒక ఎందుకంటే అలాగే మనస్సులో ఆశ ఉంటుంది దానికోసం అలా తింటుంటూ పోతారు బయట ఉండేవి బయట ఉంటాయి అవి చేతులు మారుతూ ఉంటాయి కానీ వీడి మనస్సు అంతా నిండిపోతుంది అలాంటి దోషాలు వస్తాయి కాగట్ దేశాలు అన్ని సంసారంలో మరింత కూర్చిపోతాయి నేను ఇవాళ న్యూస్ మీద ఆశ్చర్యపోయాను అమితాబ్ బచ్చన్ను ఫైజాబాద్ కోర్టులో కేసు ఓడిపోయాడని వార్త ఇప్పుడు ఆయన వెల్లుగా చేసింది ఆయనకున్నంత ధనం ఎవరి దగ్గర ఉంది ఆయనకున్నంత సీట్స్ ఎవరికి రాష్ట్రపతిగా అయిపోయినా మీరేమో ఆశ్చర్యపడచ్చారు ఆయన కోర్టులో కేసు ఒకటి ఆ కోర్టులో కేసు ఓడిపోయాడు లాయర్ అంటాడు అన్యాయం జరిగిందంటే అన్యాయం జరుగుతుంది ఎంత నష్టం వస్తుందో పది లక్షలు నష్టం వస్తుంది కొంత సమ్మదం లేదు నష్టమని వెంకటేశ్వర స్వామికి యాభై లక్షలు ఇచ్చినవాడికి వెంకటేశ్వర స్వామికే డబ్బు ఇచ్చినవాడికి శ్రీయస్పతి వెంకటేశ్వర స్వామి ఆయనకే సో ఆయన ఒక మెట్టు పైన ఉన్నవాడికి ఓ కోర్టులో ఓ కేసు అసలు ఎందుకని మానవులు తమ చుట్టూ విషవలయంలాగా సంసార వలయాన్ని నిర్మించి కూర్చుంటారు దీని పేరే పరిగ్రహం దానికి భిన్నంగా చెత్త సర్వ పరిగ్రహ సమస్త పరిగ్రహాన్ని వదిలిపెట్టేసి కేవలము నిరాశీహి యొక్క చిత్తాత్మ అలా ఉండిపోయాడు చిత్త సర్వ పరిగ్రహ ఏ కామంగ లేకుండా నిష్కామంగా ఉండిపోయాడు ఆయన భోజనం చేస్తాడా తేడా వస్త్రాన్ని ధరిస్తాడా ధరించడా వస్త్రాన్ని మరి పోగేస్తాడా పోగా ఏదైనా నాలుగు రోజులకి ఒక సంపాదిస్తాడా సంపాదించడా భోజనం పూర్వ పంపు మరి వీటిని పోగేస్తాడా అది కూడా పరిగ్రహమే కదా ఆ పరిగ్రహంలో ఎలా ఉంటాడు శరీర స్థితి చేస్తాడని శరీర స్థితికి కూడా కొంత గొప్ప పరిగ్రహం ఉంది కదా ఆ పరిగ్రహం విషయంలో అతని యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎదురుక్ష్యాలాభ సుతుష్ట శ్లోకంలో అంటే చెత్త సర్వపరిగ్రహమైన యుతి యొక్క ప్రసక్తే ఇంకా కొనసాగుతోంది ఆ మాట మీకు అవతారించి చెప్తారు సునితరలు చెత్త సర్వపరిగ్రహస్యతే అన్నాదే శరీరస్థితిహేతో పరిగ్రహస్థ అభావాత్చనాదినా శరీర కర్త శరీరస్థితి కర్తవ్యత ప్రాప్తా ఇప్పుడు ఎతి గురించి చెంద శ్లోకంలో చూసాం యతి అంటే వ్యతనశీల మోక్ష మార్గంలో పయనించేటువంటి మహాత్ముడు ఆయన చెత్త సర్వపరిగ్రహుడు అంటే సర్వ సకల విధములైన పరిగ్రహాన్ని పరిగ్రహం అంటే పోవేటం రితహ గృహా తీసి పరిగ్రహ చుట్టూ నుండి చుట్టూ ఉన్నటువంటి జగత్తు నుండి స్వీకరిస్తూ ఉంటాడు దాన్ని పరిగ్రహం చుట్టూ జగత్తులో ఏముంటుంది ధనం ఉంటుంది భోగాలు ఉంటాయి వాటిని స్వీకరిస్తూ ఉంటాడు దాని పరిగ్రహం ఆ పరిగ్రహాన్ని పూర్తిగా విదిలిపిస్తాడు మానవుడు చుట్టూ ఉండేటువంటి జగత్తు నుండి స్వీకరిస్తూ బతుకుతూ ఉంటాడు మానవుడు తర్వాత పరిగ్రహం ఉంటుంది తప్పేం కానీ ఇక్కడ ఎటు గురించి మాట్లాడుతున్నాము సకల పరిగ్రహాన్ని వదిలిపెట్టేసేది వదిలిపెట్టేస్తే ఇక శరీరాన్ని నిలబెట్టాలి శరీర స్థితి అనేది ఒకటి ఉన్నది శరీర స్థితికి సాధనం ఏంటి అన్నం ఆ దేహే అన్నా దేహే కాదు ఒక ఏదో ఏదో ఉండాలి తలదాసుకునేది ధోకు ఉండాలి కేవు చూసుకున్నాడు అనుకోండి గుహ అది కూడా మరి తలదాచుకునేది చోటే కదా సో తలదాచుకునేందుకు ఒక ఇల్లు లేదంటే ఒక చిన్న స్థానము తర్వాత వస్త్రాదులు ఇవి ఆది శబ్దం చేత గ్రహింపబడతాయి ఇవి అవసరమా కాదా అవసరం మరి పరిగ్రహం చేయకూడదు కదా వాటిని పోగేయకూడదు కదా పరిగ్రహస్య అభావాత వాటిని పోగేసి ఎంత అయితే కిచెన్ పెట్టుకోవడం ఆ కిచెన్ నిండా సామాన్ పెట్టుకోవడం కిచెన్కి ఆ ఎడ్జస్ట్గా దానికి ఎడ్జాయిందిగా పక్కనే స్టోర్ రూమ్ పెట్టుకోవడం స్టోర్ రూమ్ నిండా వస్తువులను పోగేయటం దాన్ని బాగా దాన్ని ఎక్వీప్ చేస్తాడు కదా ఇది గృహస్థ ధర్మమా సన్యాసి ధర్మమా ఇది గృహస్థ ధర్మం అది ఉండదు కదా మరి సన్యాసికి అది ఉండదు సో పరిగ్రహస్య అభావా అన్నము వస్త్రములు మొదలగు వాటి పరిగ్రహం కూడా ఉండదు సన్యాసికి అది కూడా ఉండదు ఉండకపోతే మరి ఏం చేస్తాడు భోజనం చేస్తాడో మానేస్తాడ భోజనం చేస్తాడు కానీ ఆ భోజనాన్ని వ్యాచనతో సంపాదించుకుంటాడు యాచనాజ్ఞ ఆదిశబ్దం చేత దానికి తగ్గట్టుగా మరొకటేదో చెప్పాల్సి ఉంటుంది వ్యాచన యాఖ్యన అంటే నాలుగు గృహాలకు వెళ్ళి అక్కడ భిక్ష చేసి వీళ్ళు భోజనం చేస్తారు అలాగే వస్త్రాలు కూడా ఆ భిక్షతో భాగంగా వ్యాఖ్యన చేతనం దానికి భిక్ష అంటే యాక్యనే కదా యాఖ్యనతోటి సంపాదించుకుంటారు ఆదిశబ్దం చేత భిక్షకు వీళ్ళు వెళ్ళక్కర్లేదు వాళ్లే భిక్ష తీసుకొచ్చి ఇవ్వచ్చు ఓన్లీ యాచ్యనే యాచన యజ్ఞించకుండా అర్చించకపోయినా యాక్యనే అండి కదా ఇదో మొత్తానికి రాతిశప్తుంది కదా అటువంటి వ్యవస్థలో చేసుకుని వీడు బతుకుతూ ఉంటాడు ఆ విధంగా శరీర స్థితిని తెచ్చుకోవాలి శరీర స్థితి కర్తవ్యతాయా ప్రాప్తాయా అలాగే శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే అంతవరకు చేసుకోవాలి అంటే అంతకుంచి అంటే అక్కడ కూడా పరిగ్రహం ఉండదు ఇప్పుడు చలికాలంలో కంబళి కావాలనుకోండి సో మీకు వెరైటీ ఆఫ్ కంబళ్ళు ఒక డజన్ కంబళ్ళు అల్మేరాలో నిండా పేర్చి పెట్టాను అనుకోండి అది గృహస్థితి శోభగా ఉంటుంది ఎందుకంటే గృహస్థితి బాగా పిల్లలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి అది చలికాలంలోకి అప్పుడు రకరకాల కంబళ్ళు అవసరం పడతాయి ఎప్పుడైనా గెస్ట్ వచ్చేది అనుకోండి వారి కంబలు వారేమి తెచ్చుకొస్తాడు వారికి కూడా ఒక కంబలు ఇంకో రెండు మూడు వెరైటీ కంబళ్ళు ఉంటాయి ఏదైనా వాడికి తిరిగిపోతే తప్పది ఇంట్లో ఉంటుంది అలాగ ఓ డన్ కంబళ్ళు గృహస్థు పోగేసుకుంటే సంతోషం మంచిదే కానీ సన్యాసి పెద్ద కంబళ్ళు డజన్ కంబళ్ళు పోగేసి పెట్టాడు అనుకోండి అది పెద్దది కాదు అలాగే సంవత్సరానికి తనపడే ఆలపాయలు మాగాయలు అన్నీ పెట్టేసుకుని ఆ తర్వాత నాలుగు బస్తాలు బియ్యం వేయించేసుకుని పప్పులు అన్ని కెరిగించేసి రెండు బస్తాలు పప్పు ఇలాగ స్టోర్ అంతా పెట్టేసుకున్నాడు అనుకోండి అది గృహస్థితి శోభనిస్తుంది కానీ సన్యాసికి శోభన ఇవ్వదు కాబట్టి విషయంలో కూడా పరిగ్రహమో ఉండదు కేవలము శరీర స్థితికి ఎంత అంత ఆహారాన్ని వస్త్రాదులను యాచన ద్వారా సంపాదించుకోవాలి అని శాస్త్రంప్తాయా ఆ పరిస్థితి ఉన్నది అక్కడ ఒక ఒక వాక్యం ఒకటి ఉన్నది అయాచితమ సంక్లుప్తం ఉపపన్నదృక్ష ఇత్యాదిన వచనేనా అనుజ్ఞాతం దీని మీద స్మృతికారులు ఏమని చెప్పారంటే అయ్యా నీకు కావలసిన ఆహారం నువ్వు ఈ విధంగా సంపాదించుకోమన్నారు ఎలా సంపాదించుకోవాలి అయ్యా ఆచితం నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలు పెట్టద్దు నువ్వేమి ఒక ఎజెండా ఏమి పెట్టకు అలా పెట్టద్దు ఒకటి అచితం అసంతృప్తం అక్కడ యాచిన శబ్దానికి అర్థమవుతుంటే అయ్యా మీరు వ్యక్తి వండమే కోరాలి కానీ ఆ వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ఉండాలి నేటిపోపలే ఉండాలి కానీ నూనెపోపలు మాకు అలాగే ఉండదు కండిషన్లో ఏం పెట్టద్దు అది ఏది ఇస్తే తీసుకోవటం అసంత్లుప్తం అంటే అర్థం అది అసంక్ప్తం అంటే ఏం రాశారా అని నేను వెతిస్తున్నాను ఇక్కడ చూద్దాము అసంక్లుప్తం ఇది అనిర్ణీతం అని అర్థం రాశారు అంటే అనిర్ణీయతం అంటే అర్థం ఏంటండి అనిర్ణీతం అంటారు ముందే మెను ఫిక్స్ కానీ ఆ హార్మోన్ సో వాళ్ళంతట వాళ్ళు ఆఫర్ చేసిన ఆహారం తీసుకో అయ్యా మీరు వెళ్ళి ప్రెషర్ పెట్ట తర్వాత వాళ్ళు ఆఫర్ చేసేప్పుడు ఏమన్నా మీరు నాకేమో ఆహారం ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు కదా సో ఈ విధమైన ఆహారాన్ని ఆఫర్ చేయండి సో అదే నేతితోటి తయారు చేసినట్టు బటర్ నాన్ తర్వాత రాజమాన్ ఇలాంటివి తర్వాత నేతిపోపులు పెట్టి సాంబారు తిరేమో మీకేమో గడ్డ పెరుగు ఉండాలి కానీ మడ్డికి పరిధి కాదు అంటే ఇలాగా ఒక ఎజెండా ఇచ్చి సో అలా చేయకూడదు అన్నింటినీ ఇస్తాను అది నిర్ణయించుకున్న ఆహారం కాకూడదు ఆయన నిర్ణయాలన్నీ చేసుకుంటారు అది అంటే అవును అంతే అంతే అలాగే నిర్ణయం చేస్తారు ఏది శాస్త్రం ఉద్ధం ఇస్తుందో చేస్తారు అనే నిర్ణయిస్తాం అసంతృప్తం మరి అయితే ఏమిటి చిరాలు ఎదురుచ్ఛపన్నం వీడి ప్రయత్నం ఏం లేకుండా వీడిని అనుకోకుండా లభిస్తుంది ఆహారం దానితోటి నువ్వు శరీరాన్ని నిలబెట్టుకో అని శాస్త్రవచనం ఉన్నది అని ఇటువచనైనా అనుజ్ఞాతం అంతవరకు వీడికి అధికారం అంతవరకు పరిమిష్నిచ్చ అనుద్ర ఇచ్చ అంతకు మించి లేదు యతేహే శరీరస్థితి హేతో అన్నాదేహే ప్రాప్తిద్వారం ఆవిష్కృవన్నాహ సో అటువంటి ఎతికి యతే ఎటుకి శరీరస్థితికి హేతువైన అన్నము మరుడైన వాటిని పొందే ఉపాయం రాప్తిద్వారం మరి ఆయన అడగకూడదు ఆయన నిర్ణయించకూడదు అటువంటి ఆయన ఎలాగా ఎటువంటి విధంగా శరీర స్థితిని నిలబెట్టుకోవడానికి కావాల్సిన అన్నాదులను సంపాదించుకోవాలి ఏది చేయకూడదు ఏది చేయకూడదు అని చెప్పారు కదా మరి ఏది చేయాలో కూడా చెప్పేస్తే అక్కడికి ద్వారము అంటే ఏ మార్గంలో మనం నడవాలి అనేది వ్యవస్థితమైపోతుంది ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది ఇలాగ మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఏది ఈనాడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి చాలా విద్వరం అనిపిస్తుంది ఈ శాస్త్రవచనాలు చూస్తే మీకు గీతా ఉపనిషత్తులు వీటన్నిటిలో ఎక్కడా కూడా అద్భుతకరమైన విషయం ఏంటంటే ఒక ఒక ఇన్స్టిట్యూషన్ నుండి పెట్టమని ఆ ఇన్స్టిట్యూషన్కి ఏదో ఒక పేరు మఠమనో పేఠమనో లేకపోతే మరొకటో పేరు పెట్టి దానికి నేను హెడ్ని చైర్మన్ నేను చెప్పి ఆ హెడ్ పేరుతో పోగేసి భోగాలను అన్నింటినీ ఏర్పాటు చేసుకుని నుంచి ఖరీదైనటువంటి వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని ఇదంతా ఎలా ఉంది నాకేమో చాలా విదూరంగా అనిపిస్తుంది ఆ సన్యాసర్మం కూడా మిగతా అన్ని ధర్మాలతో గృహస్థ ధర్మాలు బ్రహ్మచారి ధర్మాలు ఎలా అయితే కల్తీ అయిపోయినాయో అన్నిటితో బట్టే సన్యాస ధర్మం కూడా మార్పులు చెందిందని అనిపిస్తుంది గృహం వాళ్ళు అలా చెప్పింద అంటే మీకు లెటర్ తీసుకోకూడదు ఆ కాలంలో ఉన్న పరిస్థితిని ఎగ్జాక్ట్గా కొద్ది లెటర్ ఈనాడు చేయాలి అంటే చాలా కష్టం ఎంతవరకు లాగేస్తారు ఒక ఆయన్ని దేవీ యాగం చేశారు దేవీ పూర్వం ఉంది అన్నకాపల్లి దగ్గర దేవీ యాగం అని చేశారు దేవీ యాగంలో ఎవడైనా అవధూత సన్యాసాన్ని స్వీకరించినట్లయితే అది ఆ యాగానికి మరింత శోభ కలుగుతుంది అని ఎక్కడో వచనం ఉంది దాంతో వీళ్ళు అవధూతను వెతికారు ఓ గృహస్థుని వెతికారు ఆయనకు భార్య లేరు పెద్ద ఆయన ఆయన ఆయన్ని మీరు ఈ సమయంలో ఈ దేవీ సమక్షంలో దేవీ యాగంలో భాగంగా సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసం అయిపోరా అవధూతం అయిపో అయిపోతే నీకు అని చెప్పాడు అని యాగ నిర్వాహకులు ఆ చుట్టూ వాతావరణం అంతా ఎలా భక్తి ఆదర్శంతో ఉంటుంది ఆదర్శంలో ఆయన తరువు చేశారు మొత్తానికి ఆయనకే తరువుతుంది చేసారు ఆయన అగ్నిహోత్రం మీద తీసుకెళ్ళిపోయి హోమాలు ఇది అని చెప్పేసి గ్రదా హోమం ఇది హోమం ఆ హోమం అని చెప్పేసి ఆయన ఎత్తి మీరు ఒక అషాయం కూడా వారేసి నువ్వు నీ ఎప్పిది అవధూతం అని ఈ అవధూత అనే పదం మరీ డేంజర్ పదం దానికి ఖచ్చితమైన అర్థమే ఉన్నట్టు కదా ప్రతిరోజు నేను అవధూతనం అవధూతనంతో కను సంబంధిస్తూ ఉంటాను సో ఏదో దానికి ముందు లక్షణాలు దానికి నువ్వు అవధూతలు ఉన్నారు ఇక పోస్ అనుకున్నాడు కానీ నువ్వు యజ్ఞం అంతా అయిపోయింది యజ్ఞంలో భోజనాలు వంటలో బాగా చేస్తాను కదండి అవన్నీ వారితో పాటు అందరూ భోజనాలు యజ్ఞంలో ఈ స్పెషల్ కష్టం ఏం చేయండి నీకు అందరూ ఐదు రోజులు యజ్ఞం అయిపోయింది ఆరో రోజు నేను ఎన్జిఆర్ ఇప్పుడున్నాను అంటే వీళ్ళు అన్నారు మీరు చెట్టు కింద మకా ఉండాలి ఇంట్లో మకా ఉండకూడదు అని చెప్పారండి చెట్లు అన్ని కొట్టేసాయి ఎక్కడ చెప్పబెట్టారు పెద్ద పెద్ద చెట్లు కొట్టేశాయి ఇలాగ చెట్లు ఉన్నాయి కొత్తగా పచ్చిన చెట్లు ఇలా సన్నోహం ఉంటుంది కానీ మూడు కొమ్మలు ఉంటే రెండు కొమ్మలు కొట్టేస్తారు ఎలక్ట్రిక్ బోర్డు కడ్ ఇంకో కొమ్మ ఉంటుంది ఆ కొమ్మకున్న ఆకులు వీడు ఎవడో విడిచేస్తాడు దేనికో దేవుడితే దేనికో ఉడికేస్తాడు అది బతకడానికి కావడానికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది చెట్టు ఆ చెట్టు ఇప్పుడు బయటకు వెళుతుండే చెట్టు ఏముందండి ఏదైనా చెట్టు ఉందని వెళ్ళిపోతే కాంపౌండ్ వాళ్ళు అడ్డు వస్తుంది ఆ లోపలికి వెళ్తే సొంత పుట్టింది వాళ్ళు కాబట్టి చెట్టు అలాంటివి ఏం లేవు ఇప్పుడు ఏం చెట్టు కింద మకాంతి కూరగాయ మరీ చెట్లు ఉంది మూడలు అలాగే అలాంటిది ఏదైనా పెడితే అక్కడ కొంత క్లీన్ ఆ త్వరలో పెట్టి అది పెట్టుకుని ఈయన ఉండొచ్చు లేకపోతే పర్వతం ఉంటే గుహలో తల దాచుకోవచ్చు ఇప్పుడు అనకాపల్లి ఇద్దరు ఏం మకాన్ చేస్తుంది స్పీట్ మైండ్స్ లేడీగా ఉంటుంది ఆయన్ని పాపం అలాగే చెట్టు కింద ఉండాలని చెప్పారు నా దగ్గరకు వచ్చారు ఆయన మీరేం తెలియజేయకండి ఇంట్లో ఉండండి చెట్టు కింద ఏం ఏదో చెప్పాను పెద్ద కూడా సో ఈ విధంగా లెటర్ తీసుకొని అక్కర్లేదు అక్కడ వృక్షం మూలమునందు ఉండాలని ఆ పుస్తకంలో ఎక్కడో శ్లోకం ఉంది కాబట్టి ఇప్పుడు అలాగే అలా అక్కర్లేదు ద స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ లెటర్ నిలబెట్టకపోయినా పర్వాలేదు ఇది ఒక విషయం ఇప్పుడు భగవాన్ అన్న మర్శిస్తూ గుహలో ఉండేవారు వీళ్ళు భక్తులందరూ వెళ్ళి మీరు గుహలో ఉంటే మాకందరికీ కష్టంగా ఉంది పైకి రాలేకపోతున్నాను మీరే కిందకి రావాలి అని ప్రార్థన చేస్తారు సరే మరి కిందకు ఎక్కడ ఉంటాను కింద గుహలో ఉండవు కదా పైకి పోవాలి అంటే మేము మీకు రూమ్ వేస్తాము పాత ఏదైనా వచ్చారు దాంట్లో ఉన్నాం ఆయన గుహ విదిలిపెట్టి ఒక బిల్డింగ్లోకి వచ్చిన ద స్పిరిట్ ఎక్కడికి పోలేదు ఆయన అదే స్పిరిట్ తోటి యాక్స్ దాకా చాలా స్టంలు చేశారు కాబట్టి స్పిరిట్ ని అట్టపెట్టుకోవాలి నిలిపి చేయకూడదు అదే గమనించదన్న విషయం ఎనివే ఆ వ్యతి సర్వసంగ పరిత్యాగి ఏ విధంగా అన్నాదులోని సంపాదించుకోవాలి అనే విషయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తూ ఈ విధంగా అంటాడు ఏమంటాడు అన్నాము ఎదుర్చాలాభ సుష్ట అనుకోకుండా లభించిన దానితో సంతోషించువాడు అది ఒక క్యారెక్టర్ ఒక లక్షణం ద్వంద్వాతీత సుఖదులు మొదలైన ద్వంద్వములకు అతీతమైన వాడు విమత్సర మాత్సర్యము లేనివాడు సిద్ధవు అసిద్ధ కార్యము సిద్ధించినా సిద్ధించకున్నా సమహ సమమైన చిత్తము గలవాడు అలా అలా ఉండాలి అటువంటి వ్యతి కృత్వా కర్మను చేసి కూడా దాన్ని బాధ్యత బంధింపబడ్డాడు అటువంటి వ్యతి కర్మను చేస్తాడు ఈ అన్నాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఏదో కర్మను చేస్తాడు ఏదో లోక సంగ్రహం కోసం అది దీనివల్ల మార్గదర్శనం చేయటమో వాళ్ళని పాఠం చెప్పడమో మరొకటో జ్ఞానానికి సంబంధించా లేకపోతే శరీర స్థితికి సంబంధించిన కర్మని ఏదో చేస్తాడు చేసినా ఆ కర్మ ఆయనని బంధించడు ఎందుకంటే దాంట్లో కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కేవలం శరీర స్థితి ఉంది లభించినా లభించకుండా సమచిత్వం ఉంటుంది ఇంకా అటువంటి వ్యక్తి ద్వంద్వాలకు అతీతంగా వాడు వాడు కర్మ చేసినట్టుగా ఒక దృష్టిగా కనపడ్డా ఆ కర్మ ఆ వ్యక్తిని బంధించదు అని చాలా అందమైన భషకారులు చెప్తారు చూద్దాము ఎదృక్షేతి యదృక్షాలాభ సంతు అప్రాపమతలాభృక్షాలాభ సంతు సంజాయ ఇవన్నీ చాలా బరువైన పదాలు మాటలు చాలా ఖరీదైన మాటలు విలువైన మాటలు జీవితంలో ఆచరణ చాలా కష్టంగా ఉంటుంది కానీ మరి ఆచరిస్తే ఒక ఫ్రీడమ్ వస్తుంది ఎదురిచ్ఛ అనే పదం ఒకటి సంస్కృతంలో ఎదురిచ్ఛ అంటే అనుకోకుండా అని తెలుగు అనువాదం అనుకోకుండా దొరికింది అంటే అర్థ అప్రార్థిత ఉపనత లాభ లాభం అంటే దొరకడం అప్రథిత అంటే వీడు కోరకుండానే వచ్చేసింది వీడికి అలాంటిది అలాంటి దొరకడాన్ని అలాంటి విధంగా దొరికిన దాన్ని ఎదురుచ్చాభ అంటారు వీడు పని పెట్టుకుని నాకు ఇది కావాలి అది కావాలని ఏం కోరకుండానే ఏదో రకంగా వీడిని వెతుక్కుంటూ ఆహారమో ధనమో వస్త్రమో మరోహటో మరోహటో వీడిని వెతుక్కుంటూ వచ్చింది వీడు దాన్ని కంట లేదు అదే వీడిని వెతుక్కుంటూ వచ్చింది అది స్వీకరించి సంతోషించాలి ఎలా సంతోషం సంతుష్టుడు కావాలి సంతుష్టు అంటే అర్థమేటో తెలుసు అండి సంజాత అలంప్రత్యయ బాగుంది ఇది చాలు దాన్ని సంతోషం అంటారు మనస్సులో ఇది నాకు ఖరపడుతుంది ముందు అనేది సంజాత అలంప్రత్యయ మీరు ఆలోచించండి ఎలా నాకు చంద అదగడానికి వచ్చారనుకోండి మీరు ఏదో చదివి బాగుంది ఏదో మంచి కార్యం చేస్తున్నారు వీళ్ళు అని మీరు వంటకాయని ఇచ్చారనుకోండి ఇస్తే వెంటనే ఆయన అబ్బే కాదండి వండకాదండి కనీసం వెయ్యేనా మీరు ఇవ్వాలండి అని అన్నాడు అనుకోండి అంటే మీకు ఏమనిపిస్తుంది చాలా చిట్ అంతేకాదు కొంతమంది ఏమన్నా మేము ఇచ్చింది మీరు తీసుకుని సంతోషించాలి కానీ అలాగా మరింత ఎక్కువగా ఉండని మీరు అడగకపోవడదు అని చెప్తారు విన్నారా ఎట్లన్నా మీరు దాన్నే అలం ప్రత్యేకమో చాలండి అనాలి వైజాగ్ అకపోయినా పర్వాలేదు లోపల అలం ప్రత్యయూ అనేటువంటి మనస్థితి మానసిక స్థితికి ప్రత్యయమోని చెప్పారు గట ప్రత్యం అలంబృతి అబాస్ చాలు అనే నిండు భావన కలగాలి హృదయంలో దాన్ని సంతోషము ఉంటాయి పెరుగు వదిస్తున్నారనుకోండి ఒక వెనుక వేశారనుకోండి ఊరుకుంటారు మీరేం మాట్లాడతారు ఇంకొక వెనుక అలం అలం ఉంటారని ఇంకా చాలు ఉండే నేను ఇంకొంచెం సాభే వద్దండి చాలు అక్కడ కాలు ఉండదానికి అర్థమవుతుంటే నీవు మాకు ఎంత నీ ఎంత వేస్తే నిండుదనం కలుగుతుందో అంతా పడిపోయింది ఇంకా అక్కర్లేదు ఇంకా అలా ఉండాలి అలంప్రత్యం ఉండాలి అంతేగాని ఇది కాలుదో అనే భావన మనస్సులో కలగనే తర్వాత లభి జగ్నేశ్వర స్వామి శివానంద చెప్పినవారు ఎవరైనా చందాలు వసూలు చేసి నువ్వు మరి ఎలా చేయమంటారు సేవ అంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ధనంతో నువ్వు సేవ చేయి నువ్వు అసలు నీ దగ్గర ఉన్నది చూసుకో నీ చుట్టుముట్ట చూసుకో నీ దగ్గర ఏమైనా ఉందా అధికంగా ఉండాల్సి ఉందాకంటే అధికంగా ఉందా ఉంది దాంతో చేయి సేవ దాంతో మొదలుపెట్టి సేవ చేయడం అంతేగాని నీ దగ్గర ఉన్నదంతా నువ్వు అట్టు పెట్టేస్తున్నాయి దగ్గర చందాలు వసూలు చేసి దాంట్లో మళ్ళీ కొంత అట్టు పెట్టేస్తున్నాయి సేవ చేస్తాను ఏం చేస్తావు ఈ సేవ కూడా ప్రాబ్లం అండి దాంట్లో కూడా అదొక పెద్ద సంసారం కాబట్టి మన దగ్గర ఉన్న దాంతో మనం సేవ చేయాలి అది ప్రిన్సిపల్ ఎదరవాళ్ళని మనం అసలు అడగనే అసలు అది వాళ్ళే అలా సేవ చేస్తారు అలా సేవలు అయిపోతూ ఉంటాయి దానికి పరమేశ్వరులు సంకల్పం చేస్తారు ఎంత అంత అవుతుంది ఈ సృష్టిలో ఎంత సేవ చేస్తే సరిపడుతుంది ఇప్పుడు లోకంలోనో అలా కాదు పాయింట్ మన దగ్గర ఉన్న దానితోటి మనం సంతోషపడాలి ఇన్ప్రిన్సిపల్ రెండు పాయింట్స్ ఒకటే మన వెతుక్కుంటూ అది కావాలి మనం దాన్ని వెంట పడకూడదు అప్రార్థిత ఉపనత చురుత్సా లాభ నెంబర్ వన్ నెంబర్ టూ ఏది వస్తే దాని ఎందు అలంప్రత్యయం ఉండాలి అంటే ఒక్క మిఠాయే ఇచ్చారనుకోండి అది చాలండి ఆ మనస్సులో సంతోషం కలగాలి మిఠాయిలు ఉన్న పెద్ద ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్ ఇచ్చారనుకోండి అలా కేజీ ప్యాకెట్ ఇచ్చారనుకోండి అలా ఒక్కటే మిఠాయి ఇచ్చారనుకోండి అప్పుడు కూడా అలా అమ్మాయి అంతేగాని లేదండి ఒక్క మిఠాయి కూడా ఏంటి మహాత్ములకు కేజీ అయినా ఇవ్వకపోతే ఎలా కుదురుకున్నాను అనుకోకూడదు ఎందుక ఇప్పుడు దీంట్లో సంతోషం అనేది హృదయం నుంచి వస్తుంది హృదయం లోపల ఉంటుంది సంతోషం బయట రాదు సంతోషం కాబట్టి మనస్సులో ఆ ఉల్లాసము ఆ నిందిదనము ఉన్నట్లయితే సంతోషం వస్తేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే హృదయం నుంచి వచ్చేది కనుక మనస్సులో ఆ నిందిదనం ఉల్లాసం లేదనుకోండి బయట నుంచి ఎంత పోసినా చిన్న కుండలో పోసినట్టే అది ఏమి సంతోషాన్ని కలగలే కదండి కాబట్టి ఎదురుచ్ఛా లాభ సంతోష వెరీ ఇంపార్టెంట్ ఎదురుచ్ఛా సిబ్దానికి భక్తి శాస్త్రంలో ఏమైనా అర్థం ఇస్తారంటే ఈశ్వరేక్ష్యానికి ఇస్తారు అనుకోకుండా ఏది జరగదండి నువ్వు అనుకోకపోవచ్చు ఈశ్వరుడు అనుకుంటాడు ఈశ్వరుడు అనుకుంటే జరిగిందది ఈశ్వరుని అనుగ్రహం చేత లభించింది కాబట్టి ఎదురుచ్ఛ అనే ఒక దానికి ఈశ్వరేచ్ఛ నీకు లభించినా అది ఈశ్వరుని యొక్క ఇచ్చ చేతమే లభిస్తుంది దానిని స్వీకరించి సంతోషించవలెను అది ఒక క్వాలిఫికేషన్ ద్వంద్వతీత ద్వంద్వై శీతోష్ణాది అభిహమ్యమానోపీ అభిషన్న చిత్తవాతీత ఉచితే ద్వంద్వతీతులంటే ఎవరు ద్వంద్వాలకు అతీతమైన వాడు అంటే ఎవరు అంటే శీతమో ఉష్ణమో ఒక ద్వంద్వ ఇంకా ఏదైనా కొన్ని ద్వంద్వలు చెప్పండి సుఖ దుఃఖములు లాభ నష్టములు జయ పరాజయములు అవమానావమానములు నిందాసులు వారి యొక్క ద్వంద్వాలు ఉన్నాయి సంసారం అంతా ద్వంద్వాలే క్రెడిట్ డెబిట్లు ప్లస్ మైనస్లు అప్ డౌన్లు అన్నీ సంసారం ఈ ద్వంద్వాలు వచ్చి మనిషిని అవి హింస పెడుతూ ఉంటాయి అభిహన్యమానం సీతం ఉందనుకోండి కొంతవరకు బాగుంటుంది ఆ తర్వాత అది పేడని కలిగిస్తుంది ఉష్ణం ఉందనుకోండి కొంతవరకు బాగుంటుంది ఆ తర్వాత అది తేడని కలిగిస్తుంది ఈ విధంగా ఈ బందారు పేడని కలిగిస్తూ కూడా మీరు ఎలా ఉండాలి అవిషన్న చిత్తంలో నిరుత్సాహాన్ని ఖేదాన్ని దుఃఖాన్ని ఫ్రస్ట్రేషన్ ఉంటారు ప్రసాదము అంటే దానిని పొందరాదు సహనం ఉండాలి అలా సహించుకుంటూ పోవటం ఎంత అడ్వర్సిటీ వచ్చినా అలా సహించుకోకపోవడం ఒకప్పుడు ఉన్నత స్థితి కలుగుతుంది దాన్ని కూడా సహించటం అని అంటే దాన్ని కూడా నిర్లిప్తంగా ఆ ఇలా వస్తుంది లేకపోతుంది అన్నట్టుగా కూడా నిర్లిప్తంగా స్వీకరించాలి కానీ దానికోసం పరుగులు తీసి లేకపోతే గంతు వేసి అలా ఉండకూడదు కాబట్టి ఈ ద్వంద్వలో ఎందు సమచిత్తము కలిగి ఉండాలి ఎటువంటి విషాదము చెందనటువంటి మన మానసిక స్వభావాన్ని కలిగి ఉండాలి ద్వంద్వహ సో ఎలా వస్తుందంటే ఈ పాఠం ఇలాగే ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను మానవులు ద్వంద్వముల ఏడల ఒక రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటాను ఒక యాక్టిట్యూడ్ వైఖరి అంట ఆ వైఖరి ఎలా ఉంటుందంటే ఆ ద్వంద్వాలలో ఒకటి మనకు కావాలి రెండోది మనకు దూరంగా ఉండాలి అది వైఖరి రాష్టం కాలం అనుకోండి ఏం కావాలి శీతం కావాలి ఉష్ణం దూరంగా ఉండాలి ఈయన మీరు వెళ్ళి శీతకాలం పలకరించారనుకోండి ఉష్ణం కావాలి శీతం దూరంగా ఉండాలి ఒకటి కావాలి రెండో దూరంగా ఉండాలి తత్వం ఉందంటే తత్వేం పాయింట్ ఇక్కడ తప్పులు ప్రసిద్ధి జరిగింది ధర్మశాస్త్రం కాదు ఇది ధర్మశాస్త్రంలో అయితే తప్పూప్పులు ధర్మశాస్త్రానికి అతీతమైన శాస్త్రం ఇది వేదాంత శాస్త్రం సో ఇప్పుడు సుఖదుఖాలు ఉన్నాయి మనకేం కావాలి సుఖం కావాలి దుఃఖం దూరంగా ఉన్నాం దీనికోసం ఏం చేయాలి కేసీజే డైమండ్ పెట్టిన ఉంగరం పెట్టుకోవాలి చేతికి ఏమి ఈ ప్రపంచం వాడు ఎవరో డైమండ్లు రంగు రంగులు రాళ్లు పట్టుకొచ్చి అవి ఉంగరంలో పెట్టిస్తే మీరు ఉంగరం పెట్టేస్తుంటే రెండు రకాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాను నేను రెండు రకాలు ఒకటేంటే అది ఎలాబరేట్ ఎడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అదేదో ఒక పది నిమిషాలు ఉంటుంది అదేదో ఒక ప్రోగ్రాం కింద ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ అరగంట అలా ఉంటుండే ఒకడు వస్తాడు రుద్రాక్షలో వేసుకొస్తాడు మొహాన్ని బొత్తు పెట్టుకొస్తాడు ఓం నమ శివాయ అని వస్తాడు ఇది సినిమా యాక్టర్ అండి మీరు మొహం వచ్చిన వాడేమీ ఒక సన్యాసి ఓం నమఃివాయ అని వస్తాడు వచ్చి రుద్రాక్షల యొక్క మహిమ గురించి ఈ రుద్రాక్షలు ఉన్నాయే జీవితంలో మనకు వచ్చేటువంటి దుఃఖాలను దూరంగా పెట్టడంలో మీకుండే పొజిషన్ ను బట్టి పంచముఖీ రుద్రాక్షలకు ఉన్న మహిమ ఇంత అంటాడు కాదు అని చెప్తారు సుఖాలను ఆకర్షించేస్తుంది దుఃఖాలను వికర్షించేస్తూ ఉంటుంది పంచముఖీ రుద్రాక్షలు అయితే సరే మా ఊళ్ళో చాలా పంచముఖీ రుద్రాక్షలు ఉన్నాయంటారేమో నీ ఎదుర ఉంగి ఉండొచ్చు అంటాడు నీ ఎదుగుర ఉంగి ఉండొచ్చు కానీ అది నిజమైన కాదు యథార్స్థమైన పంచ ముఖ్యం మా దగ్గరే ఉంది పక్కన ఒక శివలింగం ఒకటి ఉంటుంది అక్కడ అగరబత్తి జరుగుతూ ఉంటుంది ఎంత కూడా ఎద్దరు ఇది మొదలుపెట్టారు ఇదిగో వచ్చింది సార్ పెద్ద వాళ్ళందరూ చేయాలి అని ఆ రుద్రాక్షిని దాన్ని సినిమా దాన్ని కెమెరా శ్రీకుల్లో తీసుకుంటాం ఇలా తిప్పితూ ఉంటాడు దాన్ని ఇంటికి రుద్రాక్షని తిప్పుతూ ఉంటాడు రుద్రాక్షి రుద్రాక్షిని ముఖాలు ఏంటండి లేదా అంటే పరాశర సంహతిలో ఉందని అంటారు ఎక్కడ గీతలో ఉపనిషత్తులు ఎక్కడ ఏమీ చెప్పడం పరాశర సంహితులు ఉంది ఇప్పుడు ఈ పరాశర సంహితులు మనం ఎక్కడ గేటు వస్తుంటాం దాంట్లో ఉండి ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో తెలిసినా ఇప్పుడు ఒక శ్లోకం ఒకటి మల్లినాథ సూరి కాళిదాసు కుమారసముదే మహ సందేశంలో ఎక్కడో ఒక ఉపస్సు రుద్రాక్ష మాలతో జపం చేస్తే వైరాగ్యం కలుగుతుంది ఫటికమాలతో జపన చేస్తే సంపదలు కలుగుతాయి పగడారమాలతో జపం చేస్తే శరీర ఆరోగ్యము సంతాన వృద్ధి కలుగుతుంది తర్వాత తులసి మాలతో జపం చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని ఇప్పుడు జయంతో చేయాలి చెప్పండి మీరు ఎలాగండి శైలు చేయడం మీరు అంటే నేను అర్థం ఏంటంటే ఏదైనా ప్రభావం ఏదైనా అర్థం దాన్ని చింత పెక్కల మినహాయించి ఏదైనా మనకు వస్తుంది అని వస్తాను నేను చింతపిక్కులు ఎందుకు పనికిరా ఉంటే అవి పాడైపోతాయి పిచ్చిపోతాయి ఈ సీజన్లో మీరు నూట ఎనిమిది చింతపి అనుకోండి నెక్స్ట్ సీజన్గా అది పిచ్చిపోతాయి అవన్నీ కూడా ఉండవు అదే రుద్రాక్షలు కట్టారు అనుకోండి పడు ఉంటాయి దానం దిగిపోవాలి కానీ అవి ఏమవు ఎవడో మాట వరుసగా రుద్రాక్షి దీన్ని రెండు ముఖాలు ఉన్నాయని చిన్నప్పుడు నేను చింత పెక్కలు ఈ ఆవుతాయి దింగినప్పుడు ఈ అవుతాయితో పాటు ఆ పీస్ వేస్తా ఆ పీస్ కొన్ని ట్రయాంగులర్గా ఉంటాయి కొన్ని రెక్టాంగుల్ ఉంటాయి అనండి దీంట్లో రెక్టాంగుల్ పీస్ వచ్చిన వాడు బ్యాడ్ లక్ ట్రయాంగిల్ పీస్ వస్తే గుడ్ లక్ ఇది మా సిద్ధాంతం కాబట్టి అలా ఎందుకు చూసుకోండి వాళ్ళని ఏం తీసు వస్తుందా ఆ పీస్ ఈ పీస్ ఏం ఎవడేస్తే ఏ నోర్మో తినండి అని పెద్దవాళ్ళు ఏదో పీస్ మొహాన్ని భారత వేసేటప్పుడు నాకు గుడ్ లక్ బ్యాడ్ లక్ దీంట్లో ఏమైనా అలా ఈ యొక్క సూపర్ స్టేషన్ వివేకాలు మరొకటి లేదు సో ఈ విధంగా సుఖం నాకు కావాలి దుఃఖం నాకు రాకూడదు ఇది మానవుల ప్రవృత్తి ఈ ప్రవృత్తి తప్పు తప్పంటే అదేదో ధర్మశాస్త్ర ప్రకారం తప్పని నేను అంటలేదు గీతాశాస్త్రం ప్రకారం తప్పు తప్పంటే వీడికి వీడికి అభివృద్ధి ఉండదు వారలా సంసారంలో పడి కొతూ వారికి అభివృద్ధి అనేది ఆ మనస్సుకి పరిపక్వత అనేది ఎన్నదూ కాదు పరిపక్వత ఎప్పుడు వస్తుంది దుఃఖం వస్తాయి సుఖం వస్తుంది సంసారం ఉన్న తర్వాత జీవితం ఉన్న తర్వాత సుఖ దుఃఖాలు రెండో వస్తాయి సమపాలలో వస్తాయి ఒకే మోతాదులో వస్తాయి మానవులై ఉన్నంత వరకు సమపాలలో వస్తాయి పశువులకు దుఃఖం ఎక్కువ సుఖం తక్కువ వస్తుంది దేవతలకు సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ అంటే యావరేజ్ అవుట్ అయిపోతుంది ఎప్పుడూ యావరేజ్ అవుట్ అయిపోతుంది అంటే మే నెల ఎండలు బాగా సపోజ్ నలభై మూడు నలభై నాలుగు రాలేదనుకోండి జూన్ ఫస్ట్ ప్రతాపం ఆఖరి అక్కడికి సరిపడా మేనల్లో వర్షాలు పడ్డాయి అనుకోండి జూన్లో వర్షాలు పడ్డాయి మేనల్లో ఎండలు బాగా బిట్టంగా కాశాయనుకోండి జూన్లో వర్షాలు పడ్డాయి యావరేజ్ అవుతాయి పడుతుందండి ఎదుటింది యావరేజెస్ అవుతాయి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు యావరేజ్ అవుతాయి ఫిఫ్టీ ఫిఫ్టీ నిశ్చిత క్వశ్చన్ లేదంటే మీరు యువనంలోనూ మధ్య వయస్సులోనూ అన్ని సుఖాలు అనుభవించేసారనుకోండి వృద్ధాప్యంలో కష్టపడాల్సిందండి యువనంలోనూ మధ్య వయస్సులో చాలా కష్టాలు పడ్డారనుకోండి వృద్ధాప్యంలో మీరు యావరేజ్ అవుతాయిపోతుంది లైఫ్ ఇట్లా కాబట్టి మనం ఈ యావరేజ్ అవుతాయి దాని వెంట పడి దాన్ని మ్యానికులేట్ చేసే ప్రయత్నం చేయటం చాలా అవివేకం కాబట్టి ఇది ఎలా ఉండాలి ద్వంద్వ సుఖ దుఃఖములనే ద్వంద్వాలకు అతీతంగా అంటే ఏంటి సుఖం వచ్చినా వల్ల కమ్మే దుఃఖం వచ్చినా వెళ్ళకమ్మే సహించేస్తాం ఉంటాయి ఈ తోట తిరుగుతూ ఉంటే మనం సన్యాసంలో ఉన్నాం అనుకోండి ప్రతి చోట్ల తిరుగుతాం ప్రతి చోట్ల మీరు నమ్మండి ఓ చోట సింహ బంగారు సింహాసనం మీద కూర్చోబెడతారు తీసుకెళ్ళి తీర్థసింహాసనం ఒకటి వేస్తారు తీసుకెళ్ళి దాంతో కూర్చోబెడతారు మాలలతో ముంచే ముంచెస్తుతారు కనకాభిషేకం చేస్తారు నెట్టి మీద బంగారుపు అభిషేకం చేస్తారు అయిపోయింది అక్కడికి అది అయిపోతుంది వచ్చేస్తాం ఆశ్రమానికి వచ్చేస్తాం బాగుంది ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది ఇలా తిరిగి వస్తూ ఉంటాయి ఇలా అయిపోతూ ఉంటాయంటే మళ్ళీ మొన్నే ఇంకో చోటకి తెలవరు భోజనం వడ్డించమని అడగరు ఏమైనా భోజనం వడ్డించి ఒంటి గంట మీకు వస్తుంది బోయినం పెట్టింది చెప్పేసి మీద పడి రెక్కితే బోయినం పులిహార తింటారా అనో పులిహార తీసుకొచ్చి మొహానికి వస్తారు పులిహారదా పులిహార తినాం అన్నం వడ్డిస్తే ఉందా లేదా అన్నాం అంటే కొంత టైం పడుతుంది అంటాడు ఏదో పెడతారు ఒంటి గంట అన్నది మెతుకులు గతికి ఏమండి మీరు ఎవరైనా తీసుకెళ్ళి దింపుతారా అంటే మీ ఇష్టం తీసుకెళ్ళి దింపమంటే దింపుతాం లేకపోతే నైనా నువ్వు భోజన చేశావా నేను భోజనం చేశాను నువ్వు ఎటు చేసి వెళ్తున్నావు అలా నీట్ ఎక్కన్నావు నన్ను మధ్యలో దీంట్లో వెళ్ళిపోయా నువ్వు తిన్నేస్తుంది అంటే ఆ సరే వేయలే అయితే నాకు ఖాళీ లేదంటే బోల్ సంతోషం నా ఆ జోలు ఏదో ఆ పుస్తకాలు సంంచి వాళ్ళు అదేదో సంచి కదా అది ఉదాహరణ వేసుకోవడం దొడ్డు మీద ఏదో ఆ టో ఏదో చేసుకుని ఆడవడం ఎందుకు సమానమైన స్థితిలో ఉండాలి కానీ ఫిటాటు పడకూడదు మనస్సుని చెర్ చెరగొట్టుకోకూడదు కోపం తెచ్చుకోకూడదు తాపం తెచ్చుకోకూడదు ఏమీ లేదు అంత సమానమైన చెప్తా ఉంది అలా ఉండాలి బంధువా తీ పది చోట్లకి దిరిగినప్పుడు మీకు ఏ ఏడెనిమిది చోట్ల గొప్ప మానం జరిగిందంటే ఒకటి రెండు చోట్ల అవమానం సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఉంటుంది అవమానం అంటే మరొకటి కాదు అపోజిట్లు ఉంటుంది అన్ని చోట్ల అసమానంగా ఉండదు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి నేను సాధన అన్ను కానీ తీరా వచ్చిన తర్వాత ఈ ద్వంద్వాల అతీతంగా ఉండాలి ఇంకా అక్కడి నుంచి నాకు మానవతాగా అవమానం జరగకూడదు అని అలా గెలవడుకుంటూ కూర్చుంటే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి సమస్యలు ఉత్పన్నం అవుతుంది వీడికి అనుసరణం చేసినా ఆ ఉన్నతి అభివృద్ధి కలగదు ద్వంద్వ సంసారంలో ఉంటాడు కానీ సంసారాన్ని దాటలేకపోతాయి కాబట్టి ద్వంద్వతీత విమత్సర విగతమత్సర నిర్వైర బుద్ధి అలా నా వాడికి మనకి వైద్యము అనే బుద్ధి ఉండకూడదు ఆ బుద్ధి అసలు ఉండక ఉండవే ఉండకూడదు సో అలాంటి దృష్టి చాలా తక్కువ దృష్టి ఉండటం కొంతమందికి ఉంటుంది ఎటువంటి దృష్టి చూసా ఆశ్చర్యపడావుతుంది ఒకసారి నేను వేరు పాఠం చెప్తున్నాను వేరు చూడమని స్వన్ చిన్న ఆయన ఇచ్చే అది ఇంతలావు చక్కటి గత అది ఉంటుంది ఎల్లో ఒకరు అడిగి ఉంటుంది మంచి లావుగా ఉంటుంది మన బృహదార్మిక ఉపనిషత్తు మూడో వాళ్ళు ఉంది కానీ వాళ్ళు ఎల్లో ఉంటుంది సో వాళ్ళు చెత్త పుస్తకం పాఠం ఒక ఆయన ఏది చిన్నయానం జీవిత పుస్తకం మీరు పుస్తకం అది ఏదో ఉంటాయి అంటే నేనున్నాను ఏం చిన్నయానందీ పుస్తకం పుస్తకం ఇంకా తప్పే ఉందా అంటే అదే మనకు సంబంధం లేదండి అది వద్ద ఇంకో పుస్తకం తీసుకోండి ఉంటాయి నాటువంటి భేద బుద్ధి లేదా అందరూ సమానమే మహాత్ములకు ఏ బుద్ధి భేదమే ఉండదు ఈ మధ్య వాళ్ళు పెడుతూ ఉంటారు ఇలాంటిది చాలా తప్పదు అని నేను తెలుసు తెలియజాను సో ఆ రకంగా ఉండకూడదు మహాత్ములు ఎవరైనా మనం అందరినీ సమానంగా గౌరవించే లెక్కలో ఉండాలి కానీ కొంతమంది అనుకూలం కొంతమంది ప్రతికూలం ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అలా ఉండకూడదు ఇంకైతేనే సన్యాసులు పోటీ చేయకూడదు ఎలక్షన్లో పోటీ చేయకూడదు సన్యా ఇప్పుడు రాయబరేలిలో ఎవరో యంగ్ మ్యాన్ ఒకడు పోటీ చేస్తాడు గాంధీ యంగ్ మ్యాన్ ఎవడో పోటీ చేస్తాడు ఈ మంచి పోటీ చేస్తాడా రాజీవ్ గాంధీ కుమారుడు పోటీ చేస్తాడా పోటీ చేసి నెగ్గేడు ఆయన ఎదినెస్ట్ ఓడిపోయాడా ఇప్పుడు కాదు ఎంపీగా నెడ్డినట్టు ఉన్నాడు ఎంపీగా నెగ్గారు ఆయనకు వ్యతిరేకంగా ఒక సన్యాసి ఎంపీ పోటీకి నిలబెట్టాడు సన్యాసే కష ఆయన హరించుక ఆయన్ని వీళ్ళు అడిగారు మీతో అపోజిట్ రాహుల్ గాంధీ కదా రాహుల్ గాంధీ అతను పేరు రాహుల్ గాంధీ కదా అతను రాహుల్ గాంధీ మీరు మీ అభిప్రాయం ఏదో అడిగారు ఏం చెప్పాలి అతను కూడా ఆత్మస్థులూ కూడా నేను అతను నా ఆశీర్వ్ అలా చెప్పలేదు వాడు అయోధ్యుడు ఇది ఏం చెప్పారు సన్యాసి అలా ఇంకేంటి సన్యాసి ఎలక్షన్లో పోటీ చేయకూడదు ఎందుకంటే ఎలక్షన్ లో పోటీ చేస్తే వైరబుద్ధి వస్తుంది వాడు మన ప్రతిపక్షం వారు శత్రుబుద్ధి కలుగుతుంది వైరం కలుగుతుంది ఇంకే సన్యాసి ఎలక్షన్కి పోటీ చేయకూడదు సన్యాసి ఇప్పుడు ఒక పీఠం ఉందనుకోండి ఆ పీఠానికి అధిపతిగా ఎవరు ఉండాలని ఇద్దరు పోటీ పడుతూ ఉంటే వైరబుద్ధి రాదు మరి ఒకరి మీద ఇంకోటి వైరబుద్ధి రాదు వైరబుద్ధి వస్తుంది ఆ పేద మీద మనం కూర్చోవాలంటే మనం కూర్చోవాలి ఇంకోటి అడ్డొస్తే నేర్చెక్కోదు అందు మీద కూర్చోవాలి బాబు అని నేర్చుకపోవాలి మనం వైరం పెట్టకూడదు నిర్వయిన బుద్ధి చాలా ఇంపార్టెంట్ ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు ఎవరి మీద కూడా సపోజ్ సన్యాసిని వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో విచారించుకోండి వాళ్ళ మీద కూడా శత్రుత్వం ఉండకూడదు నిర్వహ బుద్ధి తర్వాత ఒక సన్యాసి పాఠం లేకపోతే ప్రసంగం ప్రవచనము చెప్పినప్పుడు వంద మంది ఉన్నారనుకోండి ఇంకో సన్యాసి ప్రవచనం చెప్పినప్పుడు వెయ్యి మంది ఉన్నారనుకోండి వీడు నాకంటే ముందెళ్ళిపోతున్నాడే నాకంటే చాలా అడ్వాన్స్ అయిపోయాడే అనే మార్కర్యంగా ఉండకూడదు అది కూడా వైరబుద్ధి అది అటువంటి వైరబుద్ధి ఉందకూడదు సరే ఆయన చెప్పేది జనరల్గా జనం ఎక్కువ వెళ్తున్నారంటే ఆయన ఏమీ చెప్పట్లేదు ఇది మేము ఒక సత్యం చెప్తున్నా ఒక బ్రహ్మచారి నాతో అన్నాడు నేను అంటే నా దగ్గర భాగవతం అదే అక్కడతో నార్త్ ఇండియా వెళ్ళి అక్కడ ప్రచారం అది బాగా చేసుకుంటున్నాడు వచ్చి దండం పెట్టాడు ఎందుకంటే మన దగ్గర చదువుతున్నాడు అనేది రాము ఆ బాగా ఉన్నావా అంటే బాగున్నానండి మంచి ప్రచారం చేస్తున్నానన్నా అన్నాడు ఆ మంచిదే సంతోషం ఎంతమంది అటెండ్ నువ్వు పాఠం చెప్తావు ప్రసంగం వచ్చినప్పుడు అడిగాను కనీసం వెయ్యి మంది నువ్వు పాఠం చెప్పిన మనసు తథలు తిప్పు అంటే అవునండి అన్నాడు అయితే వెయ్యి మంది ఎక్కడి నుంచి వస్తారండి పాఠం చెప్తే వెయ్యి మంది కాదు తటలు ఈ సఫలు చెప్పేప్పుడు ఏ సఫలు చెప్తున్నావు అన్న భాగవతం అసలు చెప్తున్నావు మంచిది పక్కన క్యారెక్టర్స్ కూడా పెట్టుకుంటున్నావు అంటే పెట్టుకుంటున్నాడు వారిని ఇలాంటి స్ట్రిక్లన్నీ ప్రవేశపెడుతున్నావా అంటే కృష్ణ జనం చెప్పాలనుకోండి అవి ఉన్న వాళ్ళలో భార్య భక్తులను దీన్ని తెలవడం మీరిద్దరూ వసుదేవుడు దేవతని చెప్పేసి అక్కడ వేషం పెట్టుకుంటాం వాళ్ళకు ఒక పిల్లాలు ఉంటే నువ్వే వారి కృష్ణ వేషం తీసుకుంటాం వాళ్ళందరూ ఈ దండాలు వాళ్ళకి దండాలు కాముతలు పిల్ల సో ఈ వసుదేవుడికి ఈ కృష్ణుడు వేషాలు వేసిన వారికి లేకపోతే వసుదేవుడికి పోలీ వసుకి నటి దొరద సిద్ధుడుకోవాలి వారు కోక్కుంటూ ఉంటాను వసుదేవుడు కోరుకుంటున్నాడు అనుకోవాలి ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి అదే విన్నాడే మనం వసుదేవుడు పోతే కృష్ణుడు కృష్ణుడు ఏమనుకుంటాం సాక్షాత్తు పరమేశ్వరుడు అనుకుంటాం వారు మనకు మళ్ళా మనకుండే ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం వస్తుందా లేదా కాబట్టి అలాంటి వేషాలు వెళ్ళకూడదు కృష్ణుడు పర్వాలేదు అని చెప్తారు క్యారెక్టర్ శివుడు వేసిన సోహంలో గుర్చో పెట్టడం వారు చెమటకొంపు కొడుతూ ఉంటాడు ఈ శివుడు దగ్గర వాడు గుద్దా వాడు వాడు దగ్గరికి వెళ్ళాలంటే దూరంగా ఉంటుంది దగ్గరికి వెళ్ళాలంటే చికాకు పుడుతుంది ఈ శివుడిని చూస్తే వారు సోలం ఒకటి అష్ట సోలం ఒకటగట్టుకుని అష్ట చర్యతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు వీడు శివపురాణం పాఠం చేస్తూ ఉంటాడు ఇలాంటి ట్రిప్స్ అన్నీ చేసి జనాలని ఆకర్షిస్తూ కాబట్టి జనం ఎక్కువ వచ్చారంటే దాన్నే చాలా హాయ్ బస్ ఆయన ఏం పాఠం చెప్పట్లేదని అర్థం పాఠం చెప్తుంటే జనం రాదు కొద్దిమందే వస్తా అది అది ఒక స్టాండ్ అయ్యదు ఎనీవే కాబట్టి మనకంటే వాడు ఎక్కువ ప్రఖ్యాతని సంపాదిస్తున్నాడు అనేటువంటి వైరబుద్ధి ఉండకూడదు మనం సంపాదించుకుంటే సంపాదించుకుని దాన్నే ఉంది జనం వాడిని ఫాలో అయ్యారు వాడి పుణ్యం బాగుంది వాళ్ళకి చాలా మంది ఫాలో అయ్యారు మన పుణ్యం మనకి సరిపడింది దీనికోసం లెక్క అలం అలం ప్రత్యయ శంకరాచార్యులు నలుగురే శిష్యులు ఉండేవారు ఈ మధ్య కాలంలో ఈ శిష్యుల వేట అన్నది ఇది కలియుగంలో వచ్చినటువంటి అవలక్షణం తప్పిస్తే పూర్వకాలం గురువు శిష్యులను వేటాడేవారా లేకపోతే శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళాలా శిష్యులు గురువు దగ్గర వెతుక్కోవాలి ప్రజాపతి దగ్గరికి ఇంద్రుడు ఈరోజు చిన్న వెళ్తారా లేకపోతే ప్రజాపతి ఇంద్రుడి దగ్గరికి వచ్చేసి హిమీ మహారాజా నేను నేను ఆత్మ విజ్ఞానం అని చెప్పేసి పూర్వం శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళేవారు ఈ మధ్యన గురువులు సిక్స్టీ డిగ్రీకి వస్తున్నారు హైదరాబాద్ వచ్చేస్తారు గురువు గారు వచ్చేసి మొత్తం హైదరాబాద్ టౌన్లో ఉండే వీధులన్నింటికి పోస్టర్స్ వేసిస్తారు ఈ గురువు గారి సహా వాల్ పోస్టర్స్ వేసిస్తారు సినిమా రిలీజ్ అయితే వాల్ పోస్టర్స్ వేసినట్టుగా ఈ వాల్ పోస్టర్స్ వేసిస్తారు చాలా నా హైదరాబాద్ వచ్చారు వారు మిమ్మల్ని ఉద్ధరించడం కోసం వచ్చారు కాబట్టి మీరందరూ తండోపతండాలుగా వచ్చేసి ఉద్ధరింపబడండో అని పెద్ద వాల్పోస్టర్స్ వేసిస్తారు ఇది ఇప్పుడు రివర్స్ ఇది గురువు శిష్యుల దగ్గరికి రాకూడదండి శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే దానివల్ల వాళ్ళకి శ్రద్ధ ఉంటే కానీ జ్ఞానం ఉదయించదు నిజానికి కాబట్టి ఎనీలే సో నిర్వైర బుద్ధి మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆచార్యుల్ని చూసి వైరం పెట్టుకోకూడదు ఎవళ్ళ మీద మాత్సల్యం వైరం వద్దు అయిపోయినటువంటి తర్వాత సమహానుంది కదా సమస్తుల్యహా సిద్ధ అసిద్ధృక్ష లభించి దాంతో సంతోషపడాలి అది కూడా సిద్ధించచ్చు సిద్ధించకపోవచ్చు ఆ యదృక్ష లాభం కూడా ఒకప్పుడు సిద్ధించకపోవచ్చు అప్పుడు సిద్ధించినా సిద్ధించకపోయినా యదృక్ష్యాలాభం ఏమిటి సిద్ధించడం సిద్ధించడం సిద్ధించకపోవడం అంటే ఏమిటి ఎదురుచ్ఛా లాభం సిద్ధవు అసిద్ధవుతా అంతేగాని నేను వీటి మీద నడుస్తాను నేను గాలిలో ఎదురుతాను నా దగ్గర ఈ మహిమలు ఉన్నాయి ఆ మహిమలు ఉన్నాయి అసలు మొదలెట్టడం నా దగ్గర సిద్ధులు ఉన్నాయని మొదలెచ్చడం అలాంటి సిద్ధులు అంటే పైన చెత్తిన ఎదురుచ్ఛలాభం కలదో అది కూడా ఒకప్పుడు సిద్ధించదు ఒకప్పుడు సిద్ధిస్తుంది రెండు సందర్భాల్లోనూ తుల్య సమంగా ఉండటం సమచిత్తంగా ఉండటం పెద్ద ఎఫర్ట్ ఇది అందరికీ కూడా అవసరమే సన్యాసుల గురించి చెప్పారు అంటే గృహస్థులు కూడా ఈ స్థిరతి సన్యాసుల్లాగా ఉండాలి అందుకోసం చెప్తున్నారు మంచిది ఈ సిద్ధి అసిద్ధులు ఏదో చెప్తున్నాను నేను ఏవూ యతి అన్నాదే శరీరస్థితిహేతో లాభాలాభయో సమహ హర్మిషాదవర్జిత సిద్ధౌ అసిద్ధౌ సమహ అనేదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటువంటి గ్యతి యహా ఏంభూత యతి ఇటువంటి వ్యతి సన్యాసి ఉంటాడే వీడు లభించినా లభించకపోయినా సమంగా ఉండాలి సిద్ధి అంటే లాభము అసిద్ధి అంటే అలాభము ఏమిటి లభించడం ఏదేదో కోరుతున్నాడనే మాట వీడు కోరేదల్లా ఏది శరీర స్థితికి హేతువైన అన్నము వస్త్రములు మొదలైనవి అదే వీడికి కావాల్సినది అవి కూడా లభించినా లభించకపోయినా అంటే కానీ లక్షలు లభించినా లభించకపోయినా సమంగా ఉంటాము అనకూడదు మేము ఒక యజ్ఞం చేస్తాము యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం సెవెన్ జ్ఞాన యజ్ఞం చేస్తాము జ్ఞాన యజ్ఞం తర్వాత దక్షిణ మాకు రెండు లక్షలు వచ్చినా మూడు మేము ఒకే రకంగా సమశక్తంతో స్వీకరిస్తాము అది కాదు అది కాదు అర్థం ఇక్కడ అర్థమే కాదు ఇక్కడ అర్థం ఏంటంటే అయా శరీర స్థితి కోసం సేకరించేటువంటి అన్నము వస్త్రము ఇత్యాదులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకప్పుడు లభించకపోయినా లేకపోతే ఒకప్పుడు సంతోషంగా పుష్టిగా లభించినా ఆ రెండు స్థితులలో కూడా సమంగా ఉంటాము సమంగా ఉండడం హర్ష విషాద వర్జిత అని అది సమంగా ఉండడం అంటే ప్రతిదానికి పదానికి సరైన అర్థం చెప్పాలి సమంగా ఉండడం అంటే ఏంటి సమంగా ఉండడం అంటే తోకంలో సమంగా ఉండడం ఏమిటి సమంగా ఉండడం సేమ్నెస్ అంటే ఏమిటి అంటే మీరు అనుకున్నది లభించినప్పుడు హర్షం కలుగుతుందా మీరు అనుకున్నది లభించనప్పుడు విషాదం కలుగుతుందా అంటే అప్ అండ్ డౌన్ అయిందా కదా అలా ఇటు హర్షము లేదు అటు విషాదము లేదు అది సంవత్సరం హర్ష విషాద వర్జిత అలా ఉండాలి ఇప్పుడు ఇంకా కొన్ని అధికమైన విశేషణాలని ఆయన జోడిస్తున్నారు ఈ జ్ఞాని ఎలా ఉంటుందంటే కర్మాదవు అకర్మాదిదర్శీ ఈ జ్ఞాని కర్మని అకర్మ ఆదిశబ్దం చేత అకర్మని చె ఆ విధంగా దర్శిస్తాడు అంటే ఆత్మ ఎందు అకర్తృత్వాన్ని దర్శిస్తాడు అని అర్థం కర్మని అకర్మయేట్ అకర్మనికే కర్మయ ఇప్పుడు మళ్ళీ కర్మ ఏందో అకర్మ అలాగే వెళ్ళిపోయంటే మొత్తం ఆ క్లాస్ అంతా పోతుంది కాబట్టి ఇప్పుడు ఇంక చెప్పడం అయింది కాబట్టి దాని మీద నేనేం చెప్పట్లేదు అంతవరకు అనుకున్నాను తర్వాత యథాభూత ఆత్మ దర్శన అంటే కర్మణ్య కర్మ ఇత్యాదిని దర్శించటం అంటే అర్థమవుతుంటే ఆత్మస్వరూపాన్ని యథాతథంగా తెలుసుకునిటయే నిష్టగా గలవాడు ఇప్పుడు ఉదాహరణకి ఒకడున్నాయి అహం సన్యాసి అనుకుంటే వాడు యథాభూత ఆత్మజ్ఞానం గలవాడా కదా కాదు అహం సన్యాసి అని చెప్పలేదు అహం గృహస్థ అనుకుంటే వాడు ఆత్మస్వరూపం మీద ఆశ్రమాన్ని ఆరోపించేటట్టు తప్పిస్తే అదేమీ ఆత్మధర్మం కాదు సపోజ్ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి అహం రోగి అనుకుంటే ఇది సత్యమా అసత్యమా అసత్యం అహం ఇప్పుడు ఈ రోగం తగ్గుతుంది కొద్ది రోజులు అయితే దానికి ప్రారంభం అవుతుంది ప్రతిరోగానికో ప్రారంభం ఉంటుంది కాబట్టి శిశువు పుట్టింది అంటే ప్రారంభం అవుతుందా ఉండదా అలాగే రోగం పుట్టింది దానికో ప్రారంభం ఉంటుంది ఆ ప్రారంభం పూర్తయ్యాక అది కొనసాగుతుంది వీడు జీవించి ఉండగా దాని ప్రారంభం పూర్తి అవచ్చు ఒకప్పుడు దాని ప్రారంభం వీడియో ఉండొచ్చు రోజు రోజులో ఒకేసారి పోతుంది అది అన్న దేహంతో పాటే అది అయిపోతుంది డజన్ మ్యాటర్ సో ఆ దాని ప్రారంభం ఉంటుంది సో అది ఉన్నప్పుడు దేహమునందు రోగాన్ని వివిత్తంగా దర్శించాలి వివేకపూర్వకంగా దర్శించాలి కానీ అహం రోగి అనుకున్నాడు అనుకోండి అహం రోగి అంటే వాడు దేహధర్మాన్ని ఆత్మయ ఆరోపించినట్టు యథాభూతాత్మ దర్శనము లేదు అలాగే అహం మనస్సులో సుఖ దుఃఖాలు వస్తాయి వచ్చినప్పుడు అహం సుఖి అహం దుఃఖి అనుకుంటే మనస్సు సుఖదులను ఆత్మయిందో ఆరోపించారని అర్థం అది కూడా అసత్యం అలాగే కులము ప్రాంతము ఇవన్నీ ఆరో మతము ఇవన్నీ ఆరోపించుకుని నేను గోత్రము ఇవన్నీ ఆరోపించి కర్మ చేసేప్పుడు గోతం చెప్పడానికి నేను వద్దంటలేదు దానికి నేను విరోధిని కాదు ఆత్మస్వరూపము అగోత్రం ఆత్మస్వరూపంలో గోత్రం ఉండదు అండ్ మన గోత్రం వాళ్ళందరూ కలిసి ఏదో చేద్దామంటే దాని అర్థం ఏంటి వీడు వర్గ వర్గాన్ని కడుపునిస్తా లేకపోతే సర్వం కలిగడం మనం మానిస్తా కాబట్టి మన సమస్య ఏ పెట్టింది చూడండి కనుక అది డివిజన్కి వ్యతిరేకం శాస్త్రం అందుకు నుంచి అలా చెప్తున్నాను నేను కాబట్టి ఇటువంటి అధ్యారోపములు ఏది ఆత్మీ చేయకుండా కేవలము అహమస్మి అంటే ఆత్మ గురించి మీరు అంతే చెప్పాలి ఇంతకంటే ఎక్కువ ఒక్క మాట అంటే తప్పైపోతుంది అహమస్మి అయాం కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఏదో తెలుసిన అయాం నెస్ ద ఈజీ నెస్ ఉండే దట్ ఈస్ ది ఆత్మ అంటే ఉన్నది ఉన్నట్లుగా ఆ భావరూపమైన అంటే బీయింగ్ స్వరూపముగా కలిగిన ఆత్మ ఎందు నిష్ట కలవాడుగా విధించాలి ఉంటాడు కానీ మరి శరీరం మాట ఒకటి ఉంది కదా అదే అంటున్నారు ఆయన శరీర స్థితి మాత్ర ప్రయోజనే విక్షాతనాదవు కర్మని శరీరాది నిర్వర్తే ఇప్పుడు శరీరాన్ని నిలబెట్టాలి శరీర స్థితి మాత్ర ప్రయోజనం కర్మ కర్మ అంటే ఆ కర్మకి ప్రయోజనం లక్ష్యం శరీరం నిలబడుగుట మాత్రమే లక్ష్యం అంటే ఇంకంతకంటే వేరే లక్ష్యం లేదు అంటే అంతే కర్మ అంటే కానీ అంతకంటే వేరే ప్రయోజనాన్ని కోరి ఫలాన్ని కోరి కర్మ చేసి పనే లేదు శరీరాన్ని నిలబెర్చడం కోసం కర్మని చేయాలి ఎటువంటి కర్మను చేస్తాడు భిక్షాతనము మొదలైన కర్మలు చేస్తూ ఉంటాడు ఈ కర్మని పోని ఆ కర్మనైనా వీళ్ళు అంటే ఏమండి భిక్షాటనము అనే కర్మని శరీరం చేస్తుందా ఆత్మ చేస్తుందా శరీరం చేస్తుంది అదే అని అంటున్నాం శరీరాది మొదలైన కర్మని కూడా శరీరము ఆదిశుద్ధింది చేత మనస్సు మనస్సంకల్పం ఉంటుంది కర్మలన్నింటికి మూలంగా కాబట్టి ఆదిశుద్ధి మనస్సంకల్ప పూర్వకంగా శరీరమే భిక్షాటనం చేస్తుంది దిక్షను సంపాదించుకుంటుంది నింది నిలబడుతుంది రోగం వచ్చింది అనుకోండి ఆది సిద్ధం చేత శరీరం శరీరమే రోగం వచ్చినప్పుడు మనసంకల్ప పూర్వకంగా డాక్టర్ దగ్గరికి పోతుంది మందు తీసుకుంటుంది నిందుతుంది రోగాన్ని కుదుర్చుకుంటుంది ఆత్మ సాక్షిరూపంగా ఉండిపోతుంది అంటే అక్కడ కూడా నేను చేస్తున్నానని కాదు శరీరాది నిలబడితే నైవతించి పరోమ్యహం గుణగుణేశు వర్తంతే అహం నైవ కించిత్ కరో ఈ శ్లోకాలు వెళ్ళా ఇంటికి ముందు నేను ఏ కర్మను చేయటలేదు నేను సాక్షిని మాత్రమే నేను ఏ కర్మను చేయట్లేదు మరి కర్మ ఎవరు చేస్తున్నారు నేను నువ్వు ఎవరు చేస్తున్నారు గుణ గుణేషు వర్తంతే గుణములు గుణములు ఎందు ప్రవర్తించుతున్నది వర్తంతేంటే ప్రవర్తంతే అని అర్థం గుణములంటే ఏంటి సత్వరజస్తమౌ గుణాత్మకమైన దేహ ఇంద్రియ మనస్సులు సత్వరజస్తమౌ గుణాత్మకమైన జగత్తుతో జగత్తునందు వ్యవహరిస్తున్నాయి అంటే రోడ్డు మీద నడుస్తుంది ఏమిటి నడుస్తున్నాయి కాళ్ళు నడుస్తున్నాయి అంటే ఏంటి సుప్రజస్తమో గుణాత్మక త్రిగుణాత్మకమైన మాయా కార్యం ఇది నడిచే కాళ్ళు ఏంటి త్రిగుణాత్మకమైన మాయా కార్యం ఎదురు ఇక్కడ గుణాలే అక్కడ గుణాలే ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ ఉన్నారు ఒకళ్ళని ఒకరు తిట్టుకుంటున్నారు మీరు చేరి హీరో వెళ్ళని కొట్టినప్పుడు మీరు సంతోషపడిపోతే ఉపయోగం ఉంది విలన్ హీరోను కొట్టినప్పుడు మీరు దుఃఖపడిపోతే ఉపయోగం ఉంది అనవసరం కదా హీరో విలను కొట్టినా విలన్ హీరోను కొట్టినా సినిమా మీద ఉండే బొమ్మ సినిమా తెర మీద ఉండే బొమ్మను కొడుతుంది నాకేమీ సంబంధం లేదు అని మీరు సాక్షిగా ఉండాలా లేకపోతే ఆ బొమ్మ ఈ బొమ్మను కొట్టకూడదు కానీ ఈ బొమ్మ మాత్రం ఆ బొమ్మను కొట్టచ్చు దడాల ఏం చేయాలి మీరు సాక్షిగా ఉండాలి వీడికైతే గుణ గుణేశు అర్త అంటే మహాత్ముడికి రోగం వచ్చింది మందు వేసుకుంటున్నారు అయ్యా మహాత్మ రోగం వచ్చి మందు వేసుకుంటున్నారా అని అడిగాడు అంటే చూడు నేను నాకు రోగం రాలేదు నేను మందు వేసుకోవట్లేదు అదే ఇప్పుడే కదా మీరు రోగంతో బతుడితో ముందు వేసుకున్నారు కదా అంటే చూడు రోగం వచ్చింది దేహానికి గుణాత్మకమైన దేహానికి రోగం వచ్చింది మందు కూడా గుణాత్మకమైన గుణాత్మకమైన దేహాన్ని గుణాత్మకమైన మందు వేసుకుంటూ ఉంటుంది వేసుకుంటూ ఉంది నాకు రోగం లేదు నాకు మందు లేదు అని చెప్పాడే లేదు అది అధహ అంటే పోనీ హెదర్వాడికి అలా అలా చెప్పని ప్రచారం చేయనక్కర్లా తాను అలా దర్శించగ అది అలా ఉండాలి రోగం వచ్చిందని జంతులు వేసేసి తను తను భూమి ఆకాశాలు కలిసిపోయినంత హడాలు చేసేసి సో తాను గంతులు వేసేసి ఊళ్ళో వాళ్ళు మురిక గంతులు వేయించేసి అలా ఉండకూడదు రోగం వస్తే వచ్చిన రోగం తగ్గుతుంది కొంచెం ఒప్పులు పట్టాల్సి ఉంది అది వస్తుంది అన్నీ నడుగుతాయి కోవిడ్గా కాబట్టి గుణ గుణేశం వర్తంతే దేహం ఉన్న తర్వాత ఏదో రోగాలు వస్తూ ఉంటాయి వచ్చినవి పోతాయి దేహమైపోతుంది ఏదో రోగం ఆధారం కలుగుతుంది దేహమైపోతుంది అలా సాక్షి భావంలో ఉండిపోవాలి సదా పరిసంఖ్యక్షానహ అబ్బా ఇక్కడ భాష్యతారులు చాలా విస్తారంగా రాసిస్తున్నారు విశ్వాసం దగ్గర ఈ విధంగా ఈ వ్యతి సర్వకాలముల ఎందు పరిసంచానహ అంటే పరిపశ్యన్ ఆయన అలా సాక్షిగా చూస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు సాక్షిగా చూస్తూ ఉండడం దేహాన్ని సాక్షిగా చూడడం దేహం రోగద్రస్తం అయిందనుకోండి సాక్షిగా ఆ దేహాన్ని చూడాలి రోగ విముక్తం అయిందనుకోండి ఓ మంచిది మంచిది ఇది రోగ విముక్తం అవుతోంది అని మళ్ళీ సాక్షిగా ఆ దేహాన్ని చూడాలి అంతేగాని నేను రోజుని ఒకసారి నేను ఆ ఇంకొకసారి అలా అనుకునేందుకు లేదు అలాగే దేహంలో వయస్సు వస్తూ ఉంటుంది నాకు వయస్సు వచ్చేసింది అని అనుకోకూడదు నాకు ముసలితనం వచ్చింది అని అనుకోకూడదు నా జరయా ఏపజ్విటి ముసలిధనం నాకు రాలేదు ఎహానికి ముసల్తనం వస్తుంది నాకేమి సంబంధం లేదు అని ఉలవలకు చెప్తామని నా అభిప్రాయం కాదు ఆ విధంగా దర్శించాలి అటువంటి వివేకాన్ని సాధకుడు కలిగి ఉండాలి ఆత్మన కర్తృత్వాభావం పశ్యన్ నన్ను అందరూ అడుగుతూ ఉంటారు స్వప్తంగా ఉంటే అడుగుతారు తప్పని విల్ పవర్ ఉందా వీల్పోవర్ ఉందా లేదా అంటే నేనే ఉంటానంటే చూస్తా వాటను చూస్తా అడిగిన వాడి వాటను చూస్తా మరి వ్యక్తి సమాధానం దాన్ని బట్టి ఉంటుంది కదా ఇక్కడ నేను వీలు పవర్ లేదంటే దెబ్బ నాకు తెలుసు నేను గుర్తుపట్టగలుగుతా ఎలా గుర్తుపడతా అంటే అనుభవం అనుభవం ఏమవుతుంది కదా అనుభవంతో గుర్తుపడతా నేను గుర్తుపట్టేనని కొంతమంది గుర్తుపడతా వాళ్ళు ముస్లింస్ని వాళ్ళు నవ్వుతారు నా సమాధానం చూసి స్వామి పుట్ల వేసేది సీట్లేదు అడుగుతుంటారు నన్ను స్వామిజీ విలుపోవరు ఉన్నా అని అడిగారు ఒక ఆయన అవి తెలుసు ఆయన ఎందుకంటే అయ్యో విలుపోవారు లేకపోవడం ఏంటంటే విలుపువరు ఉండబట్టే కదా మీరు వచ్చింది వచ్చారు మీరు ఒక విల్ ఒక నిర్ణయం తీసుకుని నేను పాఠం చదువుతాను ఆ నిర్ణయం తీసుకుని వచ్చారు స్వామీజీ పాఠం వెళ్తున్నారు స్వామిజీకి సేవ కూడా చేస్తున్నారు విలుపురు ఉంది అని చెప్తాను ఆయన సంతోషించి కూర్చుంటారు ముందు వరుసలో కూర్చుంటారు కొంతమంది స్వామిజీ వెళ్ళి బొత్వా చేశారు కానీ వాళ్ళని ఇల్గొండ లేదు అడుగుతారు ఆగా ఎప్పుడు వెళ్ళిపోవడం లేదు ఎవరు ఎవరు వెళ్ళాలి అడుగుతారు అంటే ఆ అమ్మాయి నేను ఒక డైలాగ్ ఒకటి మతి పట్టు కూర్చున్నాను డిఫరెంట్ మహాత్మాకి చాలా డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ ఆలియన్సెస్ అండ్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంది అంటారు ఇప్పుడు ఏం చేస్తాను విన్నాను వాట్ ఆర్ వీ గోయింగ్ టూ నేను ఇది దొరకను ఎందుకంటే ఎందుకు దొరకనంటే అనుభవం అలాగే కాబట్టి కాదని మహా మీరు మీరు కనుక ప్రేమగా అడిగితే ఏమంటారు స్వామిజీ మీరు దయచేసి నాకు సందేహం చేసుకోండి విలుపోవరుందా అంటే ఎవరు చెప్పాడో విలుపోవరు లేదు ఏం లేదు విలుపోవరు ఏం లేదు ఆత్మనహా కర్తృత్వభావం పసిందంటే అర్థమేమి చెప్పు ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అని దర్శించును అంటే విలుపోవరు ఉందా లేదా మీరు చెప్పండి ఇప్పుడు నాకు విడిపోవరు లేదు అంటే వాడి విల్ పవర్ ఉందని మీరేమి వాడు నేను కర్తను అనుకుంటున్నాడు మరి వాడికి ఏం చెప్పను నేను నేను కర్తను నేను భోక్తను కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు నేను కర్తను భోక్తను వాడికి ఏం చెప్తారు మీరు విల్ పవర్ మీరు ఏం చెప్తారు ఎందుకంటే వాడు విల్ పవర్ లేదు అని చెప్తే వాడు గ్రహించే స్థితిలో ఉండడు ఎనీవే విల్ పవర్ లేదు ఏం లేదు ఓన్లీ వన్ విల్ దర్ ఈశ్వరాస్ విల్ దర్ ఇస్ నో విల్ దర్ ఇస్ నో కర్త ఆహంకర్త హరిష్ కర్త టీపీజీ వాళ్ళ పుస్తకం నాహంకర్త హరిష్కర్త పుస్తకం టీటీజీ వాళ్ళ పుస్తకం ఏ వచ్చింది నేను కర్తని కాదు శ్రీహరికర్త మంచిది కదా టైటిల్ బాగుంది లోపల ఏముందో నేను అనుకుంటే టైటిల్ చాలా బాగుంది నాహంకర్త హరిష్కర్త టీటీజీ అంటే గుర్తుకొచ్చింది మన పుస్తకం వచ్చేస్తోంది ఐదో వాళ్ళు భాగవతం ఏడెనిమిది స్కంధాలు ఈ రెడీ వచ్చేస్తోంది పుస్తకం మాన్సే నిన్న పోస్ట్ లో ఒక కాగితం పంపించారు వాళ్ళు ఆమె స్వామీజీకి పుస్తకాలు యాభై పుస్తకాలు ఇవ్వగలేను అని ఎడిటరు సిపిడీ ఎడిటరు స్పోర్ట్స్ వరకు ఉత్తరంగా వచ్చాడు ఎడిటర్ ఎక్కడ ఉంటాడు ఈ బిల్డింగ్ లో ఉంటాడు ఎక్కడ కొండ మీద కొండ ఈ బిల్డింగ్ లో ఒకే బిల్డింగ్ లో ఉంటారు వీళ్ళందరూ కూడా ఒకే బిల్డింగ్ లో ఓ సెక్షన్ లో ఓ రూమ్ లో ఎడిటర్ ఉంటాడు ఇంకో రూమ్ లో స్టోర్స్ వాడు ఉంటాడు లేకపోతే కింద సెక్షన్ లో స్టోర్స్ వాడు పైన ఏమో వీడు ఉంటాడు వీరు వీడికి ఉత్తరం నచ్చాడు స్వామీజీ పుస్తకాలు దాని కాపీ నాకు పంపించాడు నేనేం చేసుకుంటాను ఆ కాపీ కాపీ నేనేం చేసుకుంటాను అంటే వాడి అభిప్రాయం ఏంటంటే నువ్వు కనుక పుస్తకాలు పట్టుకెళ్లాలంటే నాకేం అభ్యంతరం లేదు అని అభిప్రాయం ఇప్పుడు నాది చూచి రచయిత నేనే ఆదరణ నేనే నాకు వాళ్ళు యాభై పుస్తకాలు ఇవ్వటం అది మ్యాండేటరీ వాళ్ళు డ్యూటేట్ వాళ్ళు ఏం చేయాలంటే నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ అడ్రస్కి యాభై పుస్తకాలు పార్సిల్ చేసి నాకు లారీకి సీట్ పంపించి టూపు టూ టూబీ పెయిడ్ కాకుండా పెయిడ్ అనే పార్సిల్ చేసి లారీకి సీట్ నాకు పంపించి నాకు రిక్వెస్ట్ స్వామిజీ మేము పంపించాము మీరు లారీ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఆ కలెక్ట్ చేసుకున్నందుకు అయ్యి ఖర్చు ఏమన్నా ఉంటే మేము ఇచ్చేస్తామని వాళ్ళు రాయాలి వాళ్ళు మర్యాద ఉంటే అలా ఉంటుందా అది లేదు ఏమీ లేదు నాకేమో వాడు ఈ ఆఫీసర్ ఆఫీసర్ని రాసిన మొత్తం కాపీ ఒకటి నాకు వస్తాడు ఈ కాపీ నేను ఏం చేస్తాను ఈ కాపీ ఎవరో మన మిత్రులు ఎవరుంటే వాళ్ళకి పంపించండి ఆయన ఫోన్ చేసి అడిగారు యాభై మీకు ఇంకా ఏమైనా కావాలండి మనకు యాభై కావాలండే మనకి డబ్ ఇంకో డెబ్భై కలిపి మీరు డబ్బులు వేచేసేసి డబ్బులు మీద కింద డబ్బులు మనం వేకేసిద్దాం ఇంకొక డెబ్బై హండ్రెడ్ అండ్ ట్వంటీ నాకు రోజు గడవదు ముందు నాకు నాకు నిండా కడుపు నిండా నాకు కంటి నిండా ఉండేదే నాకు తిరుపతి లేదు అలా కట్టలు పెట్టేస్తుంది నేను సంతోషంగా ఉంటాను దాంతో ఎందుకంటే వాళ్ళ నాడు ఇంటి ఇవ్వాలి ఏరిని తీసుకుంఠాల కోసం అలా ఎదురు చూస్తున్నారు జనాలు అప్పుడు టీటీడీ వాళ్ళు చేయకపోతే చేసిపోతే నేనైనా చేయాలి కదా మరి ఫస్ట్ కాబట్టి ఆ విధంగా నాహిని కట్ట హరికర్త నేను కర్తని తాను శ్రీహరియే కర్త ఈ టీటీడీ వాళ్ళతో నాకే రెస్ట్రేషన్ ఉండదు నేను నాట్ డిస్టర్బుడ్ కదా ఎందుకో తెలుసిన నాహం కట్ట హరిష్కర్తట్టంటేశ్వర స్వామికి మనకి రిలేషన్షిప్ వీళ్ళ వాళ్ళ మధ్యలో ఆయన వెంకటేశ్వర స్వామి మన హృదయంలో ప్రవేశించి రాయిస్ కదా వాడు రామభద్రుడు మనం పలికితే కదా సో పలికేది భాగవతమట పలికించేడి వాడు రామభద్రుడు ఉందట నే పలిచిన పలికేటా లేదం నువ్వు దా పలుకదానేలా అని అంటారు కర్తృత్వం లేకుండా అట్లేదు చూడండి కాబట్టి మనం పదికీదీగా వాడు ఈ ఈ ఆఫీసర్ని కేసీవీ కాదు నేను చేసీజీ కాదు వెంకటేశ్వర స్వామి చేయిస్తున్నాడు మన చేత ఆయనకి మనకే ఒక నాత రిలేషన్షిప్ వెంకటేశ్వర స్వామి చేయమన్నాడు మనం చేస్తున్నాం మనం ఆయన చేయమన్నప్పుడు చేసినప్పుడు దాన్ని ప్రింట్ చేసి పూసీ ఎవరిది వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ప్రింట్ చేస్తాడు చూద్దాం ఎటస్ ప్రింట్ చేశాడు మొన్న నన్ను అడిగారు ఆరో వర్గం రాశారు అని అడిగారు రాసేసే సిద్ధంగా ఉన్నాను ఇచ్చేసి ఇవ్వనున్నాను ఇంటికి ఇవ్వనం ఐదోది కంటితో చూస్తే కానీ ఆ అది లెక్క అది మళ్ళీ మనం నాకు ఎంట్రెస్ట్ అండర్స్టాండింగ్ అది మీరు ఐదోజు పుస్తకాలు రావాలి నేను ఇచ్చి చూడాలి ముందు చూస్తే సంతోషం కలిగిన తర్వాత శ్రీకృష్ణార్పణ వస్తూ అని ఆ రోజు మళ్ళీ వెంటనే అందజేస్తాడు అందజేసే వాళ్ళు చేసి ఎలాగో ఉండదు దాంతో ఆ రోజు కట్టిస్తే వాళ్ళ రెడీగా ఉంది వాళ్ళకి ఆరోగ్య ఏడోదైన వర్షం మొదలు పెడతాం దిండా కూడా ఈశ్వర మనం చేసేది ఏమి ఉండటం కాబట్టి కర్తృత్వాభావం పశ్యం విల్ అంటే ఉంటే ఈశ్వరాస్ విల్లే ఇంకా దర్శనం అనేది లేదు దాంట్లో ఆ సత్యాన్ని ఆ విధంగా దర్శిస్తూ ఉండాలి మంచిది నైవ కించి భిక్షాటనాధికర్మ కరోతి ఏమంటే పరిగ్రహం ఏమీ చేయడు కానీ శరీర స్థితికి అవసరమైన అన్నాదులను పరిగ్రహం చేస్తాడని దానికి అనుజ్ఞ ఇచ్చారు కదా అలాగే కర్మలు ఏమి చేయడు కానీ భిక్షాతనము అనే కర్మని చేస్తాడు అంత మాత్రం కర్మను చేస్తాడని అనుజ్ఞిస్తారా ఇవ్వరా ఇవ్వము నైవ కించిస్తారు కరోణి అంటే భిక్షాదనంతో సహా ఏ కర్మని నేను చేయుటలేదు మనం చేసేది ఏమి ఉండదండి మీరు ఆలోచించినట్లయితే లోతుగా చూస్తే తెలుస్తుంది మనం చేసేది ఏమి ఉండదు అలా అనిపిస్తుంది మనం చేస్తున్నాం అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా తోలుబొమ్మలాట్లో నాలుగైదు తోలు ఉంటాయి ద్రౌపది భీముడు దుర్యోధనుడు ధర్మరాజు వీళ్ళందరూ ఉంటారు తోలు బొమ్మలాట్లో తోలు బొమ్మలాట ఉండాలి మహాభారతం కంటే తక్కువ చేస్తే తోలు ఎందుకంటే తోలుబొమ్మలాట్లో రసము ఆ హడావిడి ఎక్కువగా ఉండాలి మహాభారతం అంటే దుర్యోధనుడు గడబడి చేసేస్తూ ఉంటాడు చాలా అలా గడబడిగా ఉంటుంది దుశ్శాసనుడు కేరీ అలా ఉండాలి కథ సో అని ఆ తోడు బొమ్మలాట్లో తోలుబొమ్మలు వస్తాయి తెర మీదకి వస్తాయి తెర వెనక ఉంటాయి తెర దుర్యోధనుడు దుశ్శాసనాన్ని అబ్జర్వేషిస్తాడు దుశ్యాసనాన్ని ద్రౌపది కేరలు లాగేస్తూ ఉంటాడు ద్రౌపది గోల పెట్టేస్తూ ఉంటాడు ధర్మరాజికారులు అలా ఎలా మోహన్ చూస్తాడు భీముడు పద్యాలు పాడేస్తూ ఉంటాడు ఈ రోజులో ఇదంతా అడిగిపోతూ అవుతుంది చిత్రం ఏకంటే ఈ బొమ్మలు ఏమీ చేయట్లేదు బొమ్మలు చేస్తున్నాయని అనుకుంటున్నాను తను వినోదం కోసం బానే ఉందనుకోండి ఆ బొమ్మలు ఏమీ చేయట్లేదు ఆ బొమ్మల నుంచి ఆడించి వాడు అక్కడ ఉన్నాడు భీముడు పద్యం పాడినా వాడే పాగాడు దుర్యోధనుడు చెట్లు పెట్టినా వాడే తిట్టాడు ద్రౌపది కేరుమని గోడ పెట్టినా వాడే గోడ పెట్టాడు అంతా వాడే ఆ బొమ్మలు కర్తృత్వం ఏంటో ఈ జీవితంలో మన కర్తృత్వం అంత ఒక మహాప్రవాహం ప్రకృతి యొక్క ప్రవాహం కాలప్రవాహం ఆ కాలప్రవాహంలో వెళ్ళిపోతున్నాం వరద వచ్చినప్పుడు దొంగలు కొట్టుకుపోతూ ఉంటాయి చూడండి అలాగ జీవితం ప్రవాహంలో దొంగ అనే శరీరం వెళ్ళిపోతుంది అలాగ కాలము దీన్ని ఒక ఒక చోట గట్టి కింగ్ చేస్తుంది ఓ రోజుని ఈ దేహం పడుతుంది అంతే ఈ మధ్యలో మటుకు వీడు ఏమనుకుంటాడు నేను కర్తను నేను భోక్షను కర్సనల్ విల్ పవర్ బేస్ వ్యాక్ అంటూ ఉంటాయి వీడిలా అన్నము మిథ్య కాబట్టి విల్ పవర్ ఏమీ లేదు భిక్షాతమాదితమైన కర్మను కూడా వెళ్చేయట్లేదు ఈశ్వరుడు భిక్షని సమకూరుస్తాడు ఈశ్వరుడే ప్రాణశక్తి రూపంగా చేతిలో ఉంటాడు ఆ దైవిని రిక్ష తీసిన వస్తున్నది వారేస్తుంది ఈశ్వరుడే రసనేంద్రియ రూపంగా నాలుగై ఉంటాడు కృషి చేసిందంటే మరి అదే కదా ఇంద్రియాలకు అధిపతి ఈశ్వరుడు అంటే నాలుగుపై రసనేంద్రియం ఎవరు ఈశ్వరుడు తర్వాత జఠరాజ్ ఎవరండి అహం వైశ్వానరో భూత్వా అది కూడా ఈశ్వరుడే వాయువు రూపంగా ప్రాణాన్ని విశ్వాస ఈశ్వరుడు గాలి లేకపోతే క్షణం బతకెడిగాడు మీడు ఆరు గంటలు ఏడు గంటలో గురుదర్శన నిద్రపోతాడు అప్పుడు ఈ గాలి ఈ గాలి తీసుకునే లోపలికి బయటికి లాగుతున్నది ఎవరు విశ్వరులే కాబట్టి నైవ కిం కరోని అనే సత్యాన్ని మీరు దర్శించిస్తాడు ఈ మహాత్ముడు తర్వాత లోకం వ్యవహార సామాన్య దర్శనే లౌకికై ఆరోపిత కర్తృత్వాత దుఃఖాతనాదవు కర్మని కర్తీ కానీ లోకం వ్యవహారం దృష్ట్యా చూస్తే లోకం వ్యవహార సామాన్య దక్షిణైన లోకంలో వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఆ వ్యవహారం మీద సామాన్య జనులలో ఎటువంటి విఘను ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆయన అమ్మాయి తెలియక వ్యవస్థ అంతా చేసి ఏర్పాటు చేసి డబ్బు ఇప్పుడు అది కన్యాదాత ఎవరు అంటే ఆయన్ని పిలుస్తారు ఈయన కన్యాదాత అంట అది లోకం వ్యవహారం అలాగే ఉంటుంది ఓ సన్యాసం ఉంటాడు ఓ మఠం ఏదో కడతాడు ఏదో ఆశ్రమం కడతాడు ఏదో వ్యవస్థ చేస్తాడు ఏదో ఓ పుస్తకం నచ్చిస్తుంది లోకం వ్యవహారం ఎలా ఉంటుంది ఈ పుస్తకానికి తగ్గేటెవరు ఈయన ఈ మఠానికి అధిపతి ఎవరు ఈయన అని అలాగ లోకం వ్యవహారం సామాన్యంగా అలా నా ఆయన కర్త అన్నెత్తిగా కనబడుతూ ఉంటుంది మంచిది దాంట్లో తప్పే లేదు లెటెడ్ బిదే అయితే ఆ కర్తృత్వము ఆయన తన్నెత్తి మీద తానే వేసుకున్నాడా అయితే లోకంలో ఉండే ఆయనని కర్తగా చెప్పారా అన్నది పాయింట్ ఆయన తన్నెత్తి మీద తానే వేసుకుని నేనే కర్తను అని అనుకోండి ఇప్పుడు తెలుగులో భాగవతాన్ని రచించింది ఎవరు అంటే కోతన్న కాదు రచించారు అని జనులు చెప్పారా లేకపోతే పోతన్న గారు చెప్పారా జనులు చెప్పారు పోతన్నగారు ఏం చెప్తారు ఒకే నేను అరగండి బాబు నన్ను మీరు తప్పు పట్టద్దు అది రామభద్రుడు రచించేదని చెప్పాడు జనులు మాత్రం ఏమని చెప్పారు పోతన్నగారు రచయించారంట పుస్తకం పద్య పుస్తకం మీరు ప్రచురిస్తే ఏమని రాస్తారా ఆయన దొంగలు పోతనామాచే కొనక భాగవతం ఆంధ్ర మహాభాగవతము అని రాస్తారు పోతన్న గారిని రాయమంటే ఏం రాస్తారు ఆంధ్ర మహాభాగవతము శ్రీహరి యొక్క అనుగ్రహము దాస్తున్నారు కాబట్టి కర్తృత్వాన్ని ఆరోపించింది జనులు లౌకికైరేవ ఆరోపిత కర్తృత్వ ఆయన కర్తృత్వం ఏం పెట్టుకోడు జ్ఞాని కర్తృత్వం ఏం పెట్టుకోడు జనులు ఆయన మీద కర్తృత్వాన్ని ఆరోపిస్తారు దిక్షాతనాదవు కర్మణి కర్త భవతి కాబట్టి ఆ జనుల యొక్క దృష్టికోణంలో ఈయన కర్త అవుతాడు దీనికి కర్త అవుతాడు భిక్షాటనము మొదలైన కర్మలకి కర్తగా ఉంటాడు దిక్ష చేశారా అని అడిగారనుకోండి వెంటనే క్లాస్ తీసుకోకూడదు దీక్ష నేను చేస్తాను నేను సాక్షిని దేహానికి దిక్ష దేహమే తెస్తుంది అని ఇలా క్లాస్ తీసేసుకోకూడదు ప్రతిదానికి దక్ష చేశారా చేశాను అని చెప్పాను అంత అంతట్లోకి క్లాస్ తీసుకోవాల్సిన క్లాస్ తీసుకున్న నేను దిక్ష రుచిగా ఉన్నా అనుకోండి ఏమనుకుంటున్నారు ద్వంద్వతీతహ అని అలా మొదలెట్టకూడదు రుచిగా ఉంది అని చెప్పాలి రుచిగా ఉందనే చెప్పాలి ఎలా ఉన్నారో రుచిగా ఉందనే చెప్పాలి వాళ్ళు చూసుకుంటారు మిగతా సభ్యులు కాబట్టి ప్రతిదానికి శ్లాట్లు కనుక జనులు ఆరోపిస్తారు భిక్షాటనము మొదలైన కర్మ కర్త అవుతూ ఉంటాడు వేడు దృష్టిలో కర్తగా ఉంటాడు మరి తన దృష్టిలో మాట స్వానుభవేన తూ శాస్త్ర ప్రమాణ జనితేన అకర్త తన అనుభవం ఎక్కువ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే లోక దృష్ట్యా ఈ కర్త ఆన్ తన దృష్ట్యా తన అనుభవం స్వ అనుభవం దృష్టి అంటే దర్శనం తన అనుభవం ఎలా ఉంది ఇజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చూడండి శాస్త్ర ఈ ఆయనకున్న అనుభవం దేని నుంచి కలిగింది ప్రమాణ జరించే శాస్త్రము యొక్క ప్రమాణము అంటే ఆత్మాకర్త అని శాస్త్రం అని చెప్పింది ఆయన దాన్ని పరిశీలించి పరిశోధించి ఆయన ఆ సత్యాన్ని ఆకలింపజేస్తున్న మహాత్ముడు కాబట్టి ఆయనకి తెలుస్తూ ఉంటుంది ఏమని అకర్త అని తెలుస్తూ ఎవరు అంటే ఓ ఆయన రచించే కానీ ఆయనకి తెలుస్తూ ఉంటుంది మనవ రచించి ఇదేమంటుందండి మనం ఏం రచిస్తాం ఇప్పుడు శోక సాహిత్య ఉందనుకోండి మనం ఏం రచించాం వ్యాసమహత్య రచించాం ఆయన వ్యాసుడి పేరు చెప్పి బతికేస్తాం మనం వాల్మీకి పేరు చెప్పమని బతికేద్దాం రామకథ బాగా రామకథ ఎక్కడి నుంచి వాల్మీకి చెప్పిన రామకథ చెప్పేసి మనమేమో లోకంలో కీర్తి ప్రతిష్ట డబ్బు దస్త అన్నీ సంపాదిస్తున్నాం మనం కాబట్టి నిజానికి మనం చెప్పింది ఏమీ లేదు వాల్నీరు చెప్పాడు వ్యాసులు చెప్పాడు ఆ చెప్పిన దాన్ని మనం మళ్ళీ ఓల్డ్ వైని మీ న్యూ భాషలు అనేది సాముతుంది ఆ విధంగా మళ్ళీ తెలుగు భాషలో మనం చెప్పాడు తెలుగు భాష కూడా మనం సృష్టించింది కాదు ఒకరి మనం సృష్టించింది కాదు కాదు అర్థం తెలుసుకున్నాం కదా అర్థం తెలుసుకోవాల్సిన సామర్థ్యాన్ని కూడా మనకి గురువులు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే వచ్చింది బుద్ధిశక్తి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి మన ఈ అహంకారానికి దేహ దేహంతో పాదార్్యాన్ని చెంది ఉన్న అహంకారం యొక్క పాత్ర నాన్న కాబట్టి విల్ పవర్ను ఏదో అంటారు చూడండి దేర్ ఇస్ నో సత్యం అలా ఉన్నట్టు కనిపిస్తుంది అజ్ఞానంతో ఒక ఆయన అడిగారు నాన్న మరి పాఠానికి వచ్చినప్పుడు మేము విల్ పవర్లు వచ్చామా లేకొచ్చామా మీకు ఏమి సమాధానం కావాలి మేము విల్ పవర్తో వచ్చామని మీకు సమాధానం కావాలని దటి దట్ వాట్ యు వాంట్ హియర్ హ్యావ్ యువర్గా ఓకే మీరు వెళ్ళిపోవరితో వచ్చారు మీరు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి పాఠాన్ని మీరు క్రియేట్ చేసేనా లేకపోతే దానంతటి వ్యవస్థితమైనా మీరు ఏర్పాటు చేశారా పాఠాన్ని దానంతటి ఏర్పాటైనా మీరు వచ్చారంటే ఆ సత్సంకల్పాన్ని హృదయంలో మీరు సత్సంకల్పం చేతనే కదా వచ్చారు ఆ సత్సంకల్పాన్ని హృదయంలో ఉన్న ఈశ్వరుడు మీరు కలిగించారా లేకపోతే మీరంతటి మీరే కలిగించనున్నారా ఈశ్వరుడు కలిగించాడు కాళ్ళలో నడిచే శక్తి ఈశ్వరుడు కాబట్టి దీంట్లో మీ ప్రమేయం ఎక్కడుంది పాఠానికి వచ్చినప్పుడు కూడా శ్రోత్రస్థి స్తోత్రం యునిటి శక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి బుద్ధి ఎందుకు జ్ఞాన రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఎక్కడ మీ ప్రమేయం నాకెక్కడా కనపడలేదు మీకు కనపడితే అర్థపెట్టుకోండి మీరే నాకేమో అభ్యంతరం లేదు ఎక్కడ మన ప్రమేయం లేదు మన అలా సాక్షిగా ఉండదగ్గ వాళ్ళని తప్పిస్తే నేను కరెక్ట్ చెప్పే హక్కు మనకు లేదు అది ట్రూట్ అది ఆ సత్యాన్ని ఆ మహాత్ముడు తన అనుభవం ద్వారా తెలుసుకుని ఉంటాడు తదుకైనా తన అనుభవం దృష్ట్యా కర్తనే యోగ సామాన్యదర్శనం చేతను కర్తగా ఉంటాడు సరాధ్యాపితృత్వం శరీరస్థితి మాత్ర ప్రయోజనం దిక్షాతనాకం కర్మ కృధ్యతే ఆయన ఈ విధంగా కర్మ చేస్తున్నాడు కర్మతృత్వాసి కర్మ చేస్తున్నాడు ఏం కర్మ చేస్తున్నాడండి ఇంకక్కడి నుంచి మేము జ్ఞానం మేము ఏం చేసినాం కాదు అంటూ మొదలు పెట్టడం ఇది పోవేసి అది పోవేసి అలా చేయడం ఏం చేస్తాడంటే దుష్కాటనాధికము కర్మతృత్వాధికతనము మొదలైన కర్మ అంటే ఆహారము వస్త్రము ఇత్యాదులకు సంబంధించిన కర్మని చేసి కూడా కర్మ ఎందుకు చేయాలి అంటే శరీర స్థితి మాత్రం ప్రయోజనం అంటే శరీరాన్ని నిలబెట్టడం శరీరాన్ని నిలబెట్టడానికి ఏం కావాలి భిక్ష వస్త్రము మందు అంతే అంతకుముందు ఇంకేమీ లేదు అంతకుముందు ఏమీ అక్కర్లేదు అంతకుమించి ఏదైనా పోగేశాడా వారు సంసారంలో పడిపోతున్నాను ఎందుకండి ఊరికే వెళ్ళి పోగేసి కూర్చోవడం కాదండి ఎక్కడికైనా వెళ్ళడానికి కాదు కావాలి ఎక్కడికైనా ఒక ఆయన ఉండేవాడు ఒక సన్యాసి ఆయన శిక్షణ దగ్గరికి వెళ్ళి పాపం చెప్పేవారు అసలు అదే వికారం దాంట్లోనే కలిపి వచ్చేసింది అయినా దాన్ని సమర్థిస్తాం ఎలా సమర్థిస్తామంటే ఆధునిక కాలంలో పది మంది ఒకటి దగ్గరికి రావడం కంటే ఒకడు పది మంది దగ్గరికి వెళ్ళడం దేనికారం మిమ్మల్ని ఓళ్ళలో వాళ్ళు రమ్మన్నా ఏంటంటే మీరందరూ మీరు ఉండితో పొందండి నేనే ఇక్కడ వస్తానంటే చేయించేయండి కదా ప్రాక్టికల్ అలాగే దాన్ని సమర్థిస్తాం అలాగే సమర్థించాలి అంతేగాని లేకపోతే గురువు శిష్యుడి దగ్గరికి వాళ్ళు ఏంటంటే గురువు దగ్గరికి రావాలి కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పి లెటర్ తీసుకొద్దు స్పిరిట్ తీసుకుని సమర్థిస్తాం అంతవరకు సమర్థించడం బాగానేది ఆయన సన్యాసి పాఠం కఠోపనిషత్తు పాఠం పఠోపనిషత్తు అంటే అది మహోన్నతమైన గ్రంథం దాని నిండా వైరాగ్యానికి చెప్పదు అంత గొప్ప ఉపనిషత్తు ఇంకొకటి లేదు అలాంటి ఉపనిషత్తు అది పాఠం ఆ పాఠానికి ఆయన కారులో వెళ్ళి పాఠం వెళ్ళడం వరకు సమర్థిస్తాం ఎందుకంటే ఒకడు వెళ్ళడానికి పేరిక కదా మంది వెళ్ళడానికి అంటే ఒకరు వెళ్తే పేరిక ఎగ్జికేట కారుంబుడి దాని గురించి కదా ఆటోలో ఎవరైనా స్కూటర్ మీద తీసుకెళ్తే స్కూటర్ మీద వెళ్ళొచ్చు స్కూటర్ అనుకోవడం కాదండి అంటే ఆటోలో వెళ్ళొచ్చు అది ట్యాక్సీలో వెళ్ళచ్చు ఓ కారు ఒకటి కొనేయాలి కారు కొనేసేది అనుకోండి మీరు డ్రైవర్ని పెట్టాలి డ్రైవర్స్ యాజ్ ఎ క్లాస్ వాళ్ళు చీస్ చేస్తారు యాజ్ ఎ క్లాస్ చీస్ చేస్తారు వాళ్ళు అలా ఉంటారు వారికి డ్రైవర్ అనేప్పటికీ వాడికి ఏమనిపిస్తుంది అంటే వీడు మనకి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నాడని అనిపిస్తుంది వీళ్ళు ఎంత ఇచ్చినా అలాగే అనిపిస్తుంది ఎంత తక్కువ పని చేసినా వాడికి అలాగే అనిపిస్తుంది వీళ్ళు యాజ్ ఏ క్లాస్ వాడు అలాగే ఉంటాడు దాంతో వాటితోటి వైర బుద్ధి కమాండ్ చేయాల్సి ఉంటుంది వాడిని కంట్రోల్లో పెట్టాల్సి ఉంటుంది అది కాల్స్ దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి మనమే డ్రైవింగ్ నేర్చుకోవడం ఇవన్నీ అక్కర్లేకుండా ఆటోలోనో లేకపోతే బస్సులోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోతే కొంచే అవుతుంది సో ఈ విధంగా ఎక్కడికక్కడికి పరిగ్రహాన్ని కట్ షాప్ చేసుకుంటూ రావాలి పరిగ్రహాన్ని పెంచకూడదు తగ్గించాలి స్పిరిట్ మెయింటైన్ చేయాలి కారు ఉంటే కొన్ని ఉండడం కానీ నేను కాదన్నా కానీ మాత్రం ఉండాలి పరి కాదన్నది ఎంతమంది గృహస్థుల ఉంది మీరు గృహస్థులతో ఎంతమంది అందరికీ లేదు వాడుకో కొద్ది మందికి ఉంది ప్రతి వాడికి కార్లు లేదు కదా ఇప్పుడు అంటే పోనీ చాలా మందికి కారు వస్తుంది పదేళ్ల క్రితం కాలు ఎంతమందికి ఉంది భారతదేశంలో ఇరవై ఏళ్ల క్రితం కాలు ఎవరు ఉందో తెలిసినా బిజినెస్ పీపుల్కి సన్యాసులకే ఉంది కాదు ఇంకే గృహస్థులు కార్లు లేవు కావాలి కరెక్టేనా ఇరవై ఏళ్ల క్రితం కార్లు ఎవరికి ఉన్నాయి ఏదైతే బిజినెస్ పీపుల్ బెర్లాలకి ఖాతాలకి అగర్వాళ్ళు మొదలైన బిజినెస్ పీపుల్కే కార్లు ఉన్నాయి ఈపీఠాధిపతికి ఆ పీఠాధిపతికి వాళ్ళకి కార్లు ఉన్నాయి మిగతా సామాన్య మీద కార్లు ఎక్కడ ఉన్నాయి సామాన్య బస్సుల మీదే తిరిగి సో గృహస్థి కష్టం కాదు సన్యాసి ఎందుకు ఉన్నాయి కదా కొన్ని గృహస్థి కావాలంటే పెట్టుకుంటారు సన్యాసి ఎందుకు కారు పరిగ్రహం అన్నది అలా కక్షాత్తి చేసుకోవాలి కొనే కారు వస్తుంది కొన్ని ఒక కారుతో సరిపెట్టుకోవచ్చు కదా రెండు కార్లు అనవసరం అలాగే ఒక ఆశ్రమాలతో సరిగెట్టుకోవచ్చు కదా రెండు ఆశ్రమాలు మూడు ఆశ్రమాలు నాలుగు పది ఎందుకు వెళ్ళను ఊరికి అలా పెంచుకుంటూ అంటే మా కోసం కాదు భక్తుల కోసం ఇది చెప్తాను సొంతం కోసం కాబట్టి ప్రాబ్లమ్స్ భక్తుల కోసం వ్యవస్థ చేస్తే చేస్తాయి ఈ విధంగా వేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏంటి అదేమన్నా వేర్ఆర్ ప్రాబ్లమ్స్ ఏంటి పరిగ్రహంలో ఇబ్బందులు ఉన్నాయి నాకెందుకునో ఈ పరిగ్రహం దగ్గరకు వచ్చేప్పటికి నేను సెటిల్ చేసుకోలేకపోతున్నాను నాకు ఒక నిర్ణయం రావట్లేదు మీకు ఎవరన్నా వస్తే సొంతం మీరు అర్థాన్ని స్పిరిట్ మీరు సో పరాధ్యాలోకిత కర్తృత్వం వీరు ఎందుకు కర్తృత్వం ఉండకూడదు వీరు కర్త అని ఇతరులు అనుకోవాలి తొందర పోతన్నగారు భాగవతానికి కర్త మొత్తం సృష్టిలో మానవ కోటి అందరూ అనుకోవాలి తెలుగు అన్ని కథాలు తెలుగు వాళ్ళు అనుకుని ఆయనకు దండం ఆయన కర్త కానీ ఆయన మాత్రం అనుకోకూడదు ఆయన ఏమనుకో ఆయన ఏమైనా దర్శించాలి ఫలితించేది వాడు రామభద్ర అదే దర్శనం అలాగే ఉండాలి అంటే కానీ నేనే ఆయన అనుకుంటే ఇంకేముంది పోయినక్కడిగా విలువైపోయినక్కడికి కాబట్టి పరాధ్యారోపిత కర్తృత్వం నెంబర్ వన్ నెంబర్ టూ వీడు కర్మ ఎటువంటి కర్మ పరాధ్యారోపిత కర్తృత్వ కర్మ కూడా ఎటువంటిది ఏదో ఒక ఏ కర్మ ఉంటే ఆ కర్మ కాదు నిస్సాధనాలు శరీర స్థితి మాత్ర ప్రయోజనం కర్మ అంతల్లాగా కర్మని పుదించేసి కర్తృత్వం లేకుండా ఆ పిసరంత కర్మని కర్తృత్వం లేకుండా చేస్తూ ఉంటే కృత్వాతి ననిబ్యతే అటువంటి కర్మని చేసిన సందర్భాల్లో కూడా ఆ కర్మ ఆయనను బంధించదు కర్మ బంధం కర్మ చేసి బంధించదు అది రహస్యం కర్మని మానేసి బంధించడం బంధించడం బంధించకపోవడం కాదు ట్రిక్ అది కౌశలం అంటే నేర్పు యోగ కర్మసు కౌశలం నేర్పు స్కిల్ కౌశలం అంటే స్కిల్ అని అర్థం ఉండేది ఒకదానికి అర్థం ఉండేది ఏమిటి స్కిల్ ఏమిటంటే కాబట్టి వీడు చాలా నేర్పి పని పనివాడు అంటారు మీరు ఎవరైనా పని చేశారనుకోండి ఎలక్ట్రీషియన్ ఎవరో చేస్తాడని వీటికి చాలా నేర్పారండి అంటారు ఏమిటి నేర్పు అంటే చాలా జాగ్రత్తగా బాగా చేస్తాడని అర్థం అలాగే ఈ యోగ కర్మస్థ కౌశ్రం వీటి నేర్పింటే కర్మం చేస్తాడు కానీ కర్మబంధం ఉండదు ఉదాహరణ ఎంత తెలివి లేకపోతే అదే అసలైన నేర్పు అంటే అంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోవడమే కర్మబంధం లేకపోవడం అది నేర్పు నేర్పు జ్ఞానం ఇక్కడ కాబట్టి బంధం ఉండదు దాన్నే వివరిస్తారు ఆయన బంధహేతో కర్మణ సహేతుక జ్ఞానాగ్నిధత్వాత్ ఎందుకు అండి కర్మబంధం ఎందుకు లేదండి అంటే బంధించి ఏది కర్మ బంధహేతు కర్మ కర్మ ఫలాల్నిచ్చి బంధిస్తుంది కానీ ఆ కర్మని కర్మకి హేతు ఏమిటండి కర్మకి కారణం ఏమిటండి చాలాసార్లు చెప్తాను చెప్పండి కర్మకి కారణం ఏమిటి కామం కామానికి కారణం ఏమిటి అజ్ఞానం అవిద్య కామ కర్మ అది వరుస కాబట్టి కర్మకి హేతువైన కామన కామనకి మూలమైన అజ్ఞానము వాటిని అన్నిటినీ కూడా జ్ఞానం దశించి వేస్తుంది జ్ఞానం కామనని అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది అజ్ఞానం పోతూనే కామన పోతుంది కాబట్టి జ్ఞానాగ్ని చేత హేతువులైనటువంటి అవిద్యాకామములతో సహా కర్మ యొక్క వినాశ దాహం అయిపోతుంది గ్రహించబడిపోతుంది జ్ఞానం అనే అగ్నిచేత కాబట్టి గద్దత్వా ఈ మాట ఇంతకు ముందు చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టేది ఏంటంటే ఇది అనువాద ఏ వైష కర్మ బంధించదు కృత్వాతి ననిబద్ధత అనే మాట ఇక్కడ కొత్తగా చెప్తున్నది ఇది ఇంతకు ముందు చెప్పినదే ఒక్క చెప్పిందే మళ్ళీ చెప్పడం పేరు అనువాదము అనువాదము అంటే చెప్పింది చెప్పడం అను అంటే పశ్చాత్తం వదిలి భాష మార్చి చెప్తే అనువాదం అని అనుకుంటారు అక్కర్లేదు అదే భాషలో చెప్పినా చెప్పిందే మళ్ళీ చెప్తే దాన్ని అనువాదము అని ఆ పదానికి అర్థం అది జనరల్గా లోకంలో అయితే భాష మార్చిందాన్ని అనువాదము అంటారు ట్రాన్స్లేట్ కాబట్ ఇక్కడైతే రీస్టేట్ని అని అర్థం అనువాద స్టేట్ వన్ మోర్ టైమ్ శ్రీకృష్ణుడు ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ ఇంకోసారి చెప్పినాడు కొత్తగా చెప్తున్నదేమీ కాదు మంచి మంచి శ్లోకం ఉండదు గుర్తుపెట్టుకు శ్లోకం తర్వాత శ్లోకం గతసంగ జ్ఞానావస్థితేత సహాయాచర సమగ్రం ప్రవిలీయతే తెలియజేక అవతారిక ఈ అవతారికలో లేకపోతే ఈ శ్లోకాలు అన్వయించం అవతారిక చూడండి తక్వా కర్మఫలాసంగ శ్లోకేనా ప్రారబ్ధకర్మా సన్న యదా నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శన సంపన్న సత్ అంతవరకు అర్థం చేసుకున్నాము ఇంతకుముందు శ్లోకం వచ్చింది లేదంటే తక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రతయ అని వచ్చింది ఆ శ్లోకానికి అక్కడ అర్థం అని చెప్పారంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన బ్రహ్మచారిగా ఉండి వేదం చదువుకుని కర్మలు చేయాలి ఉత్సాహంతో వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు కర్మలు మొదలుపెట్టి చేసుకున్నాడు నేనే కర్తను అనే అభిప్రాయంతో చేసుకుంటున్నాడు చేసుకుంటూ ఉంటే ఆయనకి జ్ఞానం కలిగింది అంటే ఏదో మహాత్ముని ఆశ్రయించాడు జ్ఞానం కలిగింది జ్ఞానం ఏమని కలిగింది ఆత్మ అకర్త అని జ్ఞానం కలిగింది తర్వాత కర్మ దేని కొరకు కర్మఫలాన్ని పొందటం కోసం కర్మఫలాన్ని పొందేది ఎవరు నేను నేను భోక్త కాదు కదా కర్మఫలం వచ్చి నేను యొక్క పూర్ణత్వాన్ని పెంచాలా అక్కర్లేదు కర్మఫలం రాసిపోతే నేను యొక్క పూర్ణత్వానికి లోత లేదు మరైతే కర్మఫలం ఏముంది తక్వా కర్మఫలాసంగం కర్మ ఫలముందు ఆసక్తి లేదు కర్మయందు ఆసక్తి అంటే కర్తృత్వంలో ఆసక్తి అది లేదు సో ఆయనకి జ్ఞానం కలిగిపోయింది జ్ఞానం కలిగిపోతే కర్మని ససాధనం చెక్వ నేను ఇదంతా చెప్పాను కర్మని కర్మ సాధనములైనటువంటి శిఖాయజ్ఞ ఫలితాదులని ధారాపుత్రాదులని త్యాగం చేసేసి సన్యాసం తీసుకుని అవతల పోవచ్చు కదా కర్మయందు ప్రయోజనాన్ని కనపడని దానికి కాబట్టి డబ్బు సంపాదించడం లాభం ఏమందా లేదు ఈ భార్యాపత్రులతో ఇలా సంసారంలో పండుండటంలో ఏమన్నా లేక ఉందా లేదు ఇంకా ఎందుకంటే కొబ్బరి కొట్టుకుని చూడు కొట్టుకుని ఎలా అంటారు ఎందుకు ఇంకా కృషి చేసిపోయి ధనియాలు తెప్పి గంగలో పారేసి ముండనం చేసుకుని సన్యాసం కదా వీడి ఏమిటి ఆలస్యం అంటే ప్రారంభ కర్మ అని చెప్పారు అక్కడ అది ప్రారంధకర్మ దానికి సహకరించట్లేదు అది డయాబెటీస్ ఉందనుకోండి సన్యాసం తీసుకో ఓ మహాత్ముడు కలిసే నాకు డయాబెటీస్ ఉంటే సన్యాసం ఉంది ఇప్పుడే నేను సన్యాసం తీసుకోబోయే ముందు నన్ను అడిగారు రేపు సన్యాసం ఇవాళ అడిగారు ఏమయ నువ్వేనా సన్యాసం తీసుకోబోతున్నావా నేను రావు అన్నా నీ వయస్సు ఉందన్నా ఏదో చెప్పాను డయాబెటీస్ ఉందా అన్నాడు అలా అడుగుతున్నాడు డయాబెటీస్ ఉంటే వద్దు చెప్పాలనుకున్నాను నేను అని చెప్పాను ఎందుకంటే డయాబెటీస్ ఉందండి దానికి తిండి వేరు ఏది పడితే తిరగకూడదు ఈ కగ్గిస్తాను ఆటంకిస్తాను ప్రయాణం చేయకూడదు అంటారు సన్యాసి పరిపరాజిపడే ఉండాల్సిన వాడు వరితహా ప్రగతి వారికి డైబెటీస్కి ప్రయారిక చొక్కెదు అందుకు అది చెప్పాలనుకున్నాను డైబెటీస్ లేదన్నావు కాబట్టి పోయి సన్యాసం తీసుకోమని చెప్పాడు అవధూత బాడ అని ఒకటి ఉంది పక్కన ఆయన అవధూత ఆయన ఆయన చెప్పిన సలహా సన్యాసం తీసుకున్న తర్వాత రాండి పెడతానని వండి పెట్టాను అద్భుతం ఎందుకంటే ఆయనకు రూల్ ఉంది ఎవరైనా కొత్తగా సన్యాసం తీసుకుంటే వాడిని హీ ఇన్వైట్ హెమ్ ఇన్ టు ది స్లాస్ట్ ఆయన కూడా సన్యాసి కదా అదిగా విద్యులు వేసి బోజనం పెట్టి పంపిస్తుంది ఆయన కదా ప్రీతి ఆయన ఆయన చెప్పాడు అనమాట డయాబెటీస్ ఉంటే తీసుకోండి కాబట్టి ఏదో ప్రారంభ కర్మ బాగుంటే బౌలక సన్యాసం తీసుకోలేదు గృహస్థుడుగానే ఉండిపోయాడు కర్మను చేసుకుంటూ ఉన్నాడు అయినా కూడా ఆ కర్మ ఆయన్ని బంధించదు అని చెప్పారు ఎందుకని ఎక్వా కర్మ ఫలాసంగం నిత్యతృత్వ నిరాశ్రయ అని చెప్పారు అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఇంకో శ్లోకం రాబోతోంది ఇది నెక్స్ట్ క్లాస్లో సంచాల పూర్ణమిదం పూర్ణ పూర్ణమ్యేర్ణ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు హరి సండే ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరి నిర్మాణ